Oh, my God. వేదై సాంగపదక్రమోపనిషదైతి సమగ ధ్యానవస్థితద్గతే ననస పశ్యిం యోగిన యంతం విదు సురాయ తస్మ కృష్ణా వాసువాయ దీనందయందోపకరాయోవిందయ నమో నమ్మ శ్రుతిస్మృతిపురాణ ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం ఓ సహనా వుతు సహన భునక్తు సహవీర్యం కరవావహ తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి తపోభీ క్షీణ పాపానా శాతనాయిణ ముముక్షూణపేక్షయత్మో విధీయ అజ్ఞకలుషం జీవం జ్ఞానాభ్యాత్ నిర్మలం స్వయం నశ్యే జలం కతక రేణువత్ నానోపాధివశాదేవ జాతివర్ణశ్రమాదయ ఆత్మన్యాస్తో ఏ రసవర్ణాదిభేదవత్ పంచకాదిోగేన స్థిత శుద్ధాత్మాలవస్ యోగేన స్ఫటికో పంచకాది యోగేన తన్మయ ఇవ స్థిత శుద్ధ యోగేన స్పటికో స్ఫటికొ అందాలు ఆనందాలు బంధం ఉన్న చోట ఇమడవు ఎక్కడైతే మనకు బంధం ఉన్నది అని తెలుస్తూ ఉంటదో అటువంటి చోట ఏ మనసులో అది స్ఫురిస్తూ ఉంటదో అటువంటి మనసులో సుఖ సంతోషాలు ఆనందాలు ఉండేందుకు అవకాశం లేదు బంధము అంటే దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే ఏ కారణమైనా కావచ్చు ఎక్కడైతే మనకు దుఃఖం కలుగుతుందో అది బంధం ఈ దుఃఖాన్ని ఎవరు ఆశించడము లేదు ఆశ్రయించడము లేదు అభిలషించడం లేదు కానీ దుఃఖం కలుగుతూ ఉంది ఎందుకంటే బంధం ఉంది కనుక ఇంతకీ ఈ బంధం ఏమిటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది దాని మూలానికి శాస్త్రం ఒకటే వెళ్లగలిగింది కథం ఏషంధ ఆగత బంధం అంటే ఏంటి ఒకటి కథం ఏష బంధ ఆగత ఏషంధ ఈ బంధం ఏదైతే ఉందో ఏ బంధం నీకు ఏ దుఃఖం అయితే కలుగుతున్నదో నీకు నీకు దుఃఖం ఉంది నాకు దుఃఖం ఉంది దుఃఖ కారణాలు మనిషికి మనిషికి వేరుగా ఉంటాయి దుఃఖమైతే ఒకటే ఉంటుంది అనుభవం అందరి దుఃఖం ఒకటే దుఃఖం వస్తే అందరి కళ్లాల్లో కన్నీళ్లు వస్తాయి చెవుల్లో ఎవరికి రావు కానీ నీ దుఃఖానికి కారణం ఒకటిగా ఉంటుంది నా దుఃఖానికి కారణం మరొకటిగా ఉంటుంది కానీ ఎక్కడైతే దుఃఖం ఉందో ఏ మనసులో దుఃఖం తెలుస్తూ ఉందో అక్కడ బంధం ఉందని అర్థం కనుక ఈ బంధం ఏమిటి అసలు ఈ బంధం ఎక్కడి నుంచి వచ్చింది కథం ఏష బంధ ఆగత ఎక్కడి నుంచిది వచ్చింది అని ప్రశ్నపడ్డప్పుడు అనాత్మని అహం ఇతి మతి బంధ బంధం అంటే దే అనాత్మని అహం ఇది మతి ఆత్మ కానిది అనాత్మ అది ఆత్మ అనుకోవడం బంధం నేను కానిది నేను అనుకోవడం బంధం ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతాం వాస్తవంగా కొద్ది లోతుకుపోతే శాస్త్రంలో అనాత్మ అనేది లేదు ఒకటి అనాత్మ అనేది లేదు ఇంకా లోతుగా పోతే ఎందుకని అదంటూ ఉంటే అది ఏమిటో మనం నిర్వచించాల్సి వస్తుంది దానికి ఒక అస్తిత్వం ఉంటుంది ఆత్మలో అనాత్మ ఉండేందుకు అవకాశం లేదు ఆత్మకన్నా భిన్నంగా అనాత్మ ఒకటి ఉంది అని కనుక మనం నిర్ణయం చేస్తే ఆత్మ యొక్క సర్వతత్వం సర్వగతత్వానికి దెబ్బ తగులుతుంది ఏకత్వానికి అఖండత్వానికి దెబ్బతగులుతుంది కనుక ఆత్మకన్నా అన్యంగా భిన్నంగా అనాత్మ అనేది ఒకటి ఉండేందుకు అవకాశం లేదు అనాత్మంటే ఏమిటంటే నా ఆత్మ ఇది అనాత్మ ఆత్మ గానిదేదో అది అనాత్మ అది ఉండాల్సిన అవసరమే లేదు లేనివి కూడా సృష్టింపబడతాయి కుందేటుకొమ్ము లేదు కానీ ఆ పేరు మన దగ్గర ఉంది గగన కుసుమం లేదు ఆ పేరు మన దగ్గర ఉంది గొడ్రాల బిడ్డ లేదు కానీ ఆ పేరు మన దగ్గర ఉంది కనుక అనాత్మ కూడాను తెలుస్తూ ఉంది గనక నా ఆత్మ ఇది అనాత్మ ఏదైతే ఆత్మ కాదో అది అనాత్మ అటువంటి దాంట్లో అహం ఇతి మతి అహం ఇది మతి ఏదైతే ఆత్మ కాదు అది ఆత్మ నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో అది బంధ ఇది కథం ఆగత ఎక్కడి నుంచి వచ్చింది ఇది అజ్ఞానాత్ అజ్ఞానం వల్ల వచ్చింది ఇంకొక విధంగా రావడానికి అవకాశం లేదు దీనికి కారణం ఏమీ లేదు ఇది కేవలం అజ్ఞానం అవివేకన ప్రాప్తం ఇది ఈ అజ్ఞానం రెండు విధాలుగా తెలుస్తుంటుంది మీకు తెలుసు ఈ కాంటెక్స్లో డిఫరెంట్గా అర్థం చేసుకోండి ఒకటి విేపం రెండవది ఆవరణ కదా ఆవరణ విక్షేపం ఈ రెండు అజ్ఞానం నుంచి పుడతాయి ఈ రెండు అజ్ఞానం యొక్క ప్రతిరూపాలుగా ఉంటాయి మొదటిది ఆవరణ ఆవరణ అంటే ఏంటి ఉన్నదాని ఏదైతే ఉందో ఆవరణ అనేది ఒక శక్తి కదా అది కూడా ఒక శక్తే దానికే లొంగి మనం ఉన్నదాని కప్పే శక్తి ఆవరణ ఉన్నదాని కప్పే శక్తి ఇది ఆవృత శక్తి ఉన్నదాని కప్పే శక్తి తెలియకుండా చేస్తుంది కప్పిందంటే తెలియకుండా చేస్తుంది అదే ఇక్కడ కోశం పంచకోశాది సంబంధమైన ఇక రెండవది విక్షేపం అంటే ఏంటి ఉన్నదాని కప్పే శక్తి ఆవరణ అయితే లేనిదాని విప్పే శక్తి విప్పి చూపే శక్తి లేని దానిని సరేనా ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే తెలియదో లేనిది ఉన్నట్లు తెలిసే అవకాశం ఉంది ఉదాహరణగా రద్దు సర్పవత్ త్రాడు త్రాడుగా నీకు తెలియనప్పుడు పాముగా తెలిసింది అందులో కనుక ఉన్నటువంటి త్రాడుని నీకు తెలియకుండా చేసింది ఆవరణ శక్తి ఒకటి అలా తెలియనంత మాత్రం పర్వాలేదు కానీ దాంట్లో పాముని చూపెట్టింది చూసారా ఇది విక్షేపం ఈ రెండు అజ్ఞానానికి సంబంధించినవి ఎందుకని పాము లేదు ఉన్నట్టు కనిపిస్తుంది ఇది విక్షేపం కాబట్టి జ్ఞానం లేదు ఏముందంటే అజ్ఞానం ఉంది అక్కడ ఏముంది అక్కడ త్రాడు ఉంది రజ్జు కానీ తెలుస్తూ ఉందా తెలియడం లేదు కాబట్టి ఏముంది తెలిస్తే జ్ఞానం ఉంది తెలియకపోతే అజ్ఞానం ఉంది కాబట్టి ఆవరణలో మనకు అజ్ఞానమే కనపడుతుంది ఉన్నదాన్ని తెలియకుండా చేస్తూ ఉంది కనుక అజ్ఞానం కనిపిస్తుంది లేని దాన్ని ఉన్నట్టు చూపుతూ ఉంది కనుక విక్షేపంలో ఇక్కడ అజ్ఞానమే తెలుస్తుంది కాబట్టి ఈ రెండు ఆవరణ విక్షేపాలు రెండు కూడాను అజ్ఞానానికి సంబంధించినవి క్లియర్ ఇప్పుడు మన బంధం దుఃఖం ఎందుకు వస్తుందంటే బంధం వల్ల వస్తుంది బంధం ఎక్కడి నుంచి వస్తుందంటే అజ్ఞానం వల్ల వస్తుంది ఈ అజ్ఞానంలో ఈ రెండు తెలుస్తున్నాయి స్వామీజీ వీటిలో ఎక్కడ దుఃఖం రెండిట్లోనా లేక ఏ ఇక్కడ ఆవరణ వస్తేనే విక్షేపం జరుగుద్ది కానీ ఇక్కడ చిన్నది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండిట్లో అజ్ఞానం ఉండినా నీకు దుఃఖం ఎక్కడ వస్తా ఉందంటే విక్షేపంలో వస్తుంది కానీ ఆవరణలు రావడం లేదు బాగా జాగ్రత్తగా అర్థం చేసి నీకు సమస్య కాదు తెలియనిది నీకు సమస్య కాదు ఇప్పుడు పోతూ ఉన్నావు రజ్జు ఉంది అక్కడ అంటే రాడు అసలు తెలియలేదు అది నీకు సమస్య హాయి వెళ్ళిపోతావు తెలియనిది నీకు ఎప్పుడు కూడా సమస్య కాదు గాడ నిద్రలో ఏమీ తెలియడం లేదు ఏ బాధ లేదు నిత్య జీవితంలో షేర్ మార్కెట్ మునిగి మునిగిపోయి నిద్రపోయినా ఈ దుఃఖం అక్కడ ఎందుకని తెలియడం లేదు కనుక ఆవరణ కాబట్టి ఆవరణలో నీకు సమస్య లేదు సమస్య అంతా నీకు విక్షేపంలో వస్తా ఉంది ఉన్నది ఉన్నట్లు తెలియకపోయినా కూడాను నీకు సమస్య కనిపించడం లేదు కానీ లేనిది ఉన్నట్లుగా కనిపిస్తూ కాబట్టి నీవు నీకు తెలియకపోవడం ఆవరణ అక్కడేమీ సమస్య తెలియడం లేదు నీవు పంచకోశాలుగా తెలుస్తూ ఉన్న వచ్చిన బాధ అది పంచకోశాది యోగేనా తత్న్మయస్థిత శుద్ధాత్మ నీల వస్త్రాది యోగైన ఇది మనం దృష్టి ఉన్నా కనుక నిన్ను నీకు తెలియకుండా చేసేది ఆవరణ శక్తి నిన్ను పంచకోశాలుగా చూపెట్టేటువంటిది ఏమిటా పంచకోశాలు అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కాబట్టి నేను దేహము నేను ప్రాణము నేను మనస్సు నేను బుద్ధి నేను సుషుప్తి అని నీవు కానిది ఏదో అది నీవుగా చూపిస్తూ లేని దానిని ఉన్నట్లుగా చూపిస్తుంది ప్లీజ్ కాబట్టి ఇప్పుడు నేను అడిగాను అనుకోండి అయ్యా నువ్వెవరు ఆత్మని చెబుతాడా చెప్పడు పక్కన పెడదాం ఆత్మ అంటే ఏమిటి అనేసి అనుకోండి ప్రశ్న ఆత్మ అంటారే కానీ నాకు తెలియదు స్వామీజీ అన్నాడు అనుకోండి ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉందని ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా ఉంది ఆత్మ నీవే ఆత్మ నీవే కానీ నీవేమిటో నీకు తెలియకుండా ఉంది ఇది ఆవరణ నష్టం లేదు నీవు నీకు తెలియకపోతే నష్టం లేదు ఎందుకని రాత్రి గాఢ నిద్రలో నువ్వెవరో నీకు తెలియడం లేదు సుషుప్తిలో నీకు నష్టం లేదు విక్షేపంలోనే వస్తుంది షేర్ మార్కెట్ మునిగిపోయింది అంటే షేర్ మార్కెట్ని గుర్తించేది ఎవరు మోకాళ్ళ మనసా మనసు నువ్వు మేలుకుంటే ఉంది నిద్రపోతే లేదు నువ్వు మేలుకున్న తర్వాత మనస్తో తాదాత్మ్యం చెందుతున్నావు గనక ఇది ఒక కోశం ఏం కోశం అది మనోమహి కోశం మనోమయ కోశంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నావు గనక కాబట్టి నాకు అక్కడ నష్టం వచ్చిందని నువ్వు నిద్ర లేచిన తర్వాత బాధపడుతున్నావు కానీ నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో నాకు షేర్ మార్కెట్ నష్టం వచ్చిందని నువ్వు దుఃఖపడడం లేచిన తర్వాత మరి అక్కడెందుకు లేదు తెలియదు అక్కడ తెలియదు ఆవరణ నువ్వు ఉన్నావు నువ్వు లేకుండా పోలేదు ను ఉండబట్టే మేల్కొన్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను అక్కడ తెలియకపోయింది బాధలేదు ఇక్కడ నువ్వు మనసుతో తాతాత్వం చెందిన తర్వాత మనసుకు తెలుస్తుంది మనసు నేను అనుకుంటున్నావు గనక ఆ దుఃఖం అంతా ఒక దశలో పోనీ మనసుకు సంబంధించినవి నీకు దుఃఖాన్ని కల్పిస్తే నాకు బాధ లేదు దశలో నీకు దేహానికి సంబంధించిన దుఃఖాన్ని కల్పిస్తున్నాయి ప్రాణానికి సంబంధించిన దుఃఖాన్ని కల్పిస్తున్నాయి బుద్ధికి సంబంధించిన దుఃఖాన్ని కల్పిస్తున్నాయి ఇవన్నీ ఏమిటని అసలు దుఃఖం బంధం వీటిలో ఎక్కడుంది వెరీ ఇంపార్టెంట్ అందువల్ల ఉన్నది తెలియకపోవడం అజ్ఞానం బాగా అర్థం చేసుకోండి తెలియనిది సమస్య కాదు తెలిస్తే సమస్య లేదు అర్థమైతే అసలు త్రాడే కనపడలేదు నువ్వు పోతున్నావు బాధ లేదు ఫ్రీ వెళ్ళిపోతావు తెలియనిది సమస్య కాదు అది త్రాడు తెలిసిందనుకో నీకు అప్పుడు హాయిగానే వెళ్తావు అప్పుడు సమస్య లేదు సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుందంటే జీవితంలో బాగా అర్థం చేసుకోండి ఒకటి ఉండి ప్లీజ్ ఒకటి ఉండి ఆ ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక విధంగా కనిపించింది అనుకోండి అక్కడ దుఃఖం స్టార్ట్ అవుతుంది త్రాడు ఉంది అది తెలిస్తే నీకు బాధ ఉన్న త్రాడు తెలియకపోగా లేనిటువంటి సర్పం గోచరించింది నీకు సర్పం ఉన్నట్లు తెలుస్తా ఇది దుఃఖం క్లియర్గా పెట్టుకోండి త్రాడే తెలియకపోయినా నీకు బాధ త్రాడు తెలిసినా బాధ తెలియపోతే సమస్య లేదు తెలిస్తే సమస్య ఉండదు కానీ ఒకటి తెలుస్తూ మరొకటిగా ఉన్నది ఒకటైతే వేరేది నీ గోచరిస్తూ ఉందనుకోండి అక్కడ నీకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి త్రాడు తెలియకపోగా పాముగా తెలుస్తూ ఉంది గనక నీకు దానివల్ల భయము ఇవన్నీ కూడాను ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కాబట్టి ఉన్నది తెలియకపోవడం అగ్రహణం ఉన్నది తెలియకపోవడం అగ్రహణం ఉన్నది సత్యం తెలియడం నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ ఉన్నది తెలియడం లేదు ఇది అగ్రహణం ఉన్నది తెలియకపోగా లేదు తెలుస్తా ఉంది త్రాడు తెలియకపోగా పాము తెలుస్తుంది ఇది గ్రహణం. లేని దాన్ని చూడడం ఇది మిస్అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ అది నాన్ అప్రహెన్షన్ ఇది మిస్అప్రహెన్షన్ తెలియని దాంట్లో కాదు నీకు బాధ వచ్చేది మరియు ఉన్నది వేరు విధంగా తెలిసినప్పుడు నీకు దుఃఖం కలుగుతూ ఉంది ఇది ఎందుకు వచ్చిందండి అవివేకేనా ప్రాప్తం సింపుల్ వివేకం లోపించడం వల్ల ఇది త్రాడా పామా అనేటువంటి విచారం లేక వివేకం ఎప్పుడైతే లేకపోయిందో వివేకం లోపించడం వల్ల ఉన్నటువంటి త్రాడు పాముగానికి కనిపించింది నీవు ఆత్మవే కానీ నేను దేహం అని తెలుస్తూ ఉన్నావు ఎందుకని అవివేకం అవివేకేనా ప్రాప్తం ఇది కాబట్టి ఎప్పుడైతే అవివేకం వల్ల నీకు బంధం వచ్చిందో కనెక్షన్ చూడండి అవివేకం వల్ల నీకు బంధం అజ్ఞానం అనుకో అపదైనా సరే అజ్ఞానైనా బంధం అజ్ఞానాత్ బంధహ ఇప్పుడు ఏం చెయ్యాలి అవివేకం వల్ల బంధం వచ్చింది గనక వివేకం వల్ల పోగొట్టుకోవాలి అజ్ఞానం వల్ల బంధం వచ్చింది కనుక జ్ఞానం వల్ల పోగొట్టుకోవాలి ఇంకొక మార్గమే లేదు అజ్ఞాన ప్రాప్తం గనక జ్ఞానాత్ మోక్ష ఇది అంతే అజ్ఞానేనా అజ్ఞానాత్ ప్రాప్త జ్ఞానాత్ కాబట్టి ఎప్పుడైతే ఇది అజ్ఞానం వల్ల వచ్చిందో అజ్ఞానం సమస్యగా ఉందో వస్తువుగా సమస్య అజ్ఞాన సమస్య అజ్ఞానం ఎప్పుడైతే సమస్య అయిందో ఇది జ్ఞానం వల్ల పోవలసిందే గానీ మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు కాబట్టి వివేకం అవివేకాన్ని తొలగించుకోవాలి ఇది అవివేకం వల్ల నీకు లభ్యమైంది గనక వివేకం ద్వారా పోవాలి ఏం వివేకం స్వామిజీ అదే పంచకోశ వివేక అయం పంచకోశ వివేక కాబట్టి అయం ఆత్మ సీనా కనెక్షన్ నెక్స్ట్ శ్లోక ఆయమాత్మ పంచకోశేన ఆవృత ఇది పంచకోశాల చేత ఇది కప్పబడి ఉంది ఆయమాత్మ పంచకోశేన అంటే పంచకోశ సంబంధేన పంచకోశయోగేన సంబంధేన ఆవృత ఇది ఇప్పుడు ఏం చేయాలి వివేకేన విజానీయాత్ ఇది కాబట్టి వివేకం చేతనే దీన్ని పోగొట్టుకోవాలి అవివేకం వల్ల ప్రాప్తించింది కనుక మరొక భావనే లేదు కాబట్టి అవివేకం ఎప్పుడైతే ఉందో ప్లీజ్ అజ్ఞానం ఎప్పుడైతే ఉందో సమస్య చూడండి అజ్ఞానంలో ఏమి తెలియ ఇక్కడ చాలా ఉంది అందరు కన్ఫ్యూజ్ అయింది ఇక్కడే స్వామిజీ అజ్ఞానమే బంధం అంటూ అజ్ఞానంలో కూడా మనకేం సమస్య లేదంటుంటే అని అజ్ఞానంలో సమస్య లేదంటే ఏమిటంటే అజ్ఞానం ఉంది సమస్య లేదు గాఢ నిద్రలాగా అది ఊరికే ఊరుకోదు తేలు ఉంది సమస్య లేదు కుట్టుతుంది జాగ్రత్తగా ఉంటావు అర్థమవుతుందే కాబట్టి అజ్ఞానం ఉన్నదనుకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అజ్ఞానం ఉందనుకో ఇది ఏదో ఒక దశలో సడన్గా ఇది ఆవరణ కాదు విక్షేపానికి దారి తీసేస్తుంది విక్షేపానికి దారి తీస్తుంది కాబట్టి త్రాడు కనపడలేదు కానీ త్రాడు ఉంది త్రాడును చూస్తే నీకు ప్రాబ్లం లేదు ఇప్పుడు కనపడలేదు కనుక ప్రాబ్లం లేదు కనపడలేదని నువ్వు ఊరుకోవడానికి అవకాశం లేదు ఎందుకని ఏదో ఒక టైంలో అది పాముగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకని అజ్ఞానం ఉంది కనుక అజ్ఞానానికి ఎప్పుడైతే రెండు శక్తులు ఆవరణ విక్షేపం ఆవరణ ఉంది ఆవరణ నిన్ను బాధించకపోవచ్చేమో కానీ ప్రస్తుతానికి విక్షేపానికి మాత్రం స్కోప్ ఉంది ఏ టైంలో అయినా విక్షేపం కదలొచ్చు విక్షేపం కనుక ప్రారంభమైందే తర్వాత దుఃఖం ఎవరిదో కాదు మందే ఆ తర్వాత పెనవేసుకొని పోతాడు విక్షేపం స్టార్ట్ కానంత వరకు ఇప్పుడు ఏ వ్యాపారాలు లేవు సార్ నిద్ర నిద్రలో ఏ వర్క్ లేదు మనకు మేలుకుంటాను ఊరుకోమనండి వాడిని అట్లా ఇంకెన్నెన్నో ఉంటాయి ఏం చేస్తాడు చెప్పండి రాత్రి నిద్రలో ఏమి చేయలే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నిద్ర లేవుగానే అహం కిమపి నా జానామే సుఖైనయా నిద్రానుభూయాత్ ఎంత హాయిగా నిద్రపోయానండి ఇప్పుడు హాయిగా ఇంకొన్నాడు ఎందుకని ఎవరు కొంపలు కూల్చాలి స్టార్ట్ అయిపోయింది అప్పుడే నిద్ర లేవగానే ఎవరెవరు కొంపలు కూల్చాలి స్టార్ట్ అయిపోయింది కనుక వీడికి బంధం స్టార్ట్ అయిపోయింది దుఃఖం స్టార్ట్ అయిపోయింది ఇది విక్షేపానికి సంబంధించిందే కానీ ఆవరణకు సంబంధించింది కాదు కానీ ఆవరణలో నుంచి విక్షేపం గదిలో వస్తుంది ఈ రెండు కూడా అజ్ఞానం యొక్క శక్తులు ఓకే కనుక ఎప్పుడైతే అజ్ఞానం ఉందో వాడు ఎప్పుడు ఎట్లయినా కూడాను ప్రయత్నించచ్చు పిచ్చివాడి చేతిలో రాయి అంతే వాడు కొట్టలేదు కనుక మనకు దెబ్బ తగలేదు అనుకోవచ్చు పిచ్చవాడు పిచ్చవాడి చేతులు రాయి ఎప్పుడైతే ఉందో ఏ క్షణానైనా విసిరేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవిద్య ఎప్పుడైతే ఉందో అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆవరణ విక్షేపం ప్రధానం గనక ఆవరణలో నీకేమి దుఃఖం తెలిగిపోయినా విక్షేపం ఎప్పుడైనా కదిలేటువంటి అవకాశం ఉంది జస్ట్ నెక్స్ట్ శ్లోక కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం వివేకేనా విజానియాత్ పంచకోశాది తన్మయ అవే మనం అనుకుంటూ ఉన్నాం గనక దేహ లక్షణాన్ని ఆత్మయందు మనం ఆరోపించుకుంటూ పోతున్నాం గనక వాటిని ఇప్పుడు తొలగించుకోవాలంటే ఎక్కడెక్కడున్నాం ఇప్పుడు మన విక్షేపంలో దేహంలో ఉన్నాం మనసులో ఉన్నాం బుద్ధిలో ఉన్నాం అన్నిట్లో చేరిపోయినాం ప్రాణంలో ఉన్నాం ఒకటి ఒకటి కాదు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే కూడా సమాధానం లేదు అన్నిట్లో చేరిపోయినావు కానీ నువ్వు మాత్రం ఒక్కటే ఎప్పుడు మాట్లాడినా కూడా సింగులర్లోనే మాట్లాడుతున్నావు ఫ్లోరల్ రావడం లేదు నేనంటున్నావు అహం ఎక్కడుందా అహం అహం అంటే ఒక్కటే ఇన్నిట్లో ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మనసు అంటే నాకేం బాధలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ తర్వాత మళ్ళీ నీ దేహం అని ఇంతక నువ్వు దేహం మనసు కాదు మనసు ప్రాణం కాదు ప్రాణం బుద్ధి కాదు ఇవి వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయి పృథక్ వాటిలో నీ ఏకత్వం ఎట్లా ఉంది నెక్స్ట్ శ్లోక నెంబర్ సిక్స్టీన్ కోశీ ఘా ఆత్మాన శుద్ధం వివిధ్యా తండు వపుస్తుషాదిభి కోశై యుక్తం యుక్త్యావత ఆత్మానం అంతరం శుద్ధం వివిధ్య తండులం యథ ఇది ఇప్పుడు పంచకోశాలతో సంబంధం పెట్టుకుని పంచకోశాలే మనం అన్నాం వాటి వల్ల దుఃఖం కలుగుతుంది వాటి నుంచి వివిధ్య పృథక కృత్య వాటి నుంచి వేరుపడాలి కాదు ఇంక ఎట్లా వేరుపడాలని చెప్తున్నాడు ఎట్లా అంటే వపుస్థుషాది వపుహు తుషాదిభి ఇతి అంటే ఊకా పొట్టు ఇవి వపుహు తుషాది ఊకా తౌడు పొట్టు అంటాం కదా అది వపుస్తుషాదిభి యుక్తం సంబంధం ఈ ఊకా తౌడు ఈ రెండింటితో కూడింది ఏదైతే ఉందో కలిసి ఉందో యుక్తం అంటే కలవడం వపు స్థుషాది యుక్తం తండులం బియ రైస్ తండులం అంటే బియ్యం రైస్ తండులం యథా అవఘాత సెకండ్లైన్ యుక్తం యుక్తి అవఘాత్రమం వపుషాది తండూలం ఎ అవఘాత యుక్త అంతరం శుద్ధం ఆత్మానం యథ యుక్త్యా విభిచ్చ్యాత్ ఇది వపుస్తుషాదిహి ఇప్పుడు ఊకా తౌడు ఊకా పొట్టు వరిధాన్యంలో పైన మనకు కనపడుతుంది లోపల బియ్యం ఉంది రైస్ కదా ఈ పైనండేటువంటి ఊక పొట్టు లోపల ఉండేటువంటి బియ్యం ఇది కలిసే వరిధాన్యం దీంతో కలిసి ఉంది కానీ ఊక వేరు బియ్యం వేరు అంతవరకు అర్థం చేసుకో ఇప్పుడు మనకు కావాల్సింది బియ్యం కానీ ఊక కాదు ఊక దినం అది తినడానికి వెరైటీ అవి కూడా బియ్యం మనం తినమంటే న్యాచురోపతి కూడా నాకే నష్టం లేదు ఇంకా అర్థమైందే కాబట్టి బియ్యం మనం తింటాము ఊక అవి వెరైటీ తింటాయి కాబట్టి బియ్యం దీని లోపల ఉంది అంతరం బ్యూటిఫుల్ శ్లోకా ఇట్ కనుక ఏం చేయాలంటే మొట్టమొదట ఈ బియ్యాన్ని వేరు చేయాలి కదా హస్కింగ్ కాబట్టి పూర్వ రోజుల్లో దంచేవాళ్ళు అవ ఘాతహ అవ దంపుడు బియ్యం రావాలి మనకు అంటే అంటే ఆ రోజుల్లో స్వామి ఉన్న రోజుల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ కనుకది దంపుడు బియ్యం రావాలనుకున్నప్పుడు వరి వరిధాన్యాన్ని తీసుకొని వచ్చి దాని దంచుతూ ఉంటే ఆ పైరుండేటువంటి ఊక పొట్టు అది ఏదైతే ఉందో అది పోయి లోపలుండేటువంటి బియ్యం మాత్రమే మనకు వస్తుంది అవి పోతాయి వేరు చేస్తాం చూడండి పృథకృత్య ఈ రెండు కలిసి ఉన్నాయి యుక్తం వపు యుక్తం తండులం కాబట్టి బియ్యము దాంట్లో ఇవి కూడా కలిసి ఉన్నాయి ఇప్పుడు మనకు ఆహారం కావాలంటే బియ్యం వండుకోవాలి గనక అవఘాత యథా అవగాత అవఘాత ఏ విధంగా వాటి నుంచి మనం వేరు చేస్తు ఉన్నామో దంచి అవి కలిసి ఉంటే అట్లాగే కోశై కోశముల చేత యుక్తం కలిసి ఉన్నటువంటి ఆత్మానం ఈ ఆత్మ అది అంతరం అంతరం బియ్యం ఎక్కడుంది లోపల ఉంది వరిధాన్యం లోపల ఉంది ఇది ఎక్కడుంది ఈ పంచకోశాల లోపలే మనలోనే అంతరాత్మ ఉంది అంతరం తర్వాత పొట్టు దాంట్లో ఏదైనా మనకు మలినం ఉండొచ్చేమో కానీ బియ్యం శుద్ధం కదా ఫ్రెష్ అట్లాగే ఇక్కడ కూడాను ఏదైతే అంతర్యంలో ఉందో పంచకోశాలలో ఉండేటువంటి మాలిన్యం అశుద్ధం దీంట్లో లేదు గనక ఆత్మానం అంతరం శుద్ధం का बटे शुद्धम अति अन्वयक्रम शुद्ध अंतरम आत्मा इधते दी मन एम चेय विव्या अवघात अभी दंचते वेरता है इकड़ विव्या विवेक विविच्या वेर चेयरिट विचारेण विविच्या विवेक वेय अवघात तह దంచితేనేవి వేరవుతాయి ఇక్కడ యుక్తియా లాజిక్ యుక్తి చేత విచారం చేత ఆత్మానాత్మ వివేకం చేత దాని నుంచి మనం వివిఛ్యాత్ వివిఛ్యాత్ దాన్ని వేరు చేయాలి కాబట్టి ఏ విధంగా అయితే ఊక గప్పినటువంటి వరిధాన్యాల్లో ఊకని వేరు చేసి దంచడం వల్ల ఊకను వేరు చేసి బియ్యాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నామో యథా అలాగే ఇక్కడ కూడా పంచకోశాల చేత కప్పబడి ఉంది గనక ప్లీజ్ పంచకోశాలని వేరు చేసి అంతరం ఆత్మానం అహం ఇది నేనే ఆత్మని అని నువ్వు తెలుసుకోవాలి ఇది కాబట్టి కోశ కోశై వపుస్థుషాదివి లేదు వపుస్థుషాదివి తండ్రులం కోశై ఆత్మానం అంతే ఇంకే లేదు అవి కప్పేసి ఉన్నాయి కాబట్టి కోశము అన్నప్పుడు మీకు మొన్న ఒకటి చెప్పాను కోశం అంటే ఏంటి కోశ అంటే వర కత్తిని పెట్టుకుంటారు చూచారా అది వర సాంస్క్రిత్లో కోశహ అంటే వర వొర అన్నప్పుడు కత్తి వేరు వర వేరు అవునా షీత్ షీత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దోడ్ ఇది వేరు అది వేరు కదా కనుక కోశ అన్నప్పుడు అది కప్పి ఉంది అని అంటే యుక్తం అనే దానికి చెప్తాను యుక్త ఏవ యుక్తం కలిసిపోలేదు పాలలో నీళ్ళలాగా కప్పి ఉన్నది అంటే కలిసి ఉన్నట్టుగా ఉన్నది ఎలాగూ కోశ కత్తిని వర చుట్టేసి ఉంటే వర వేరుగా ఉంది కత్తి వేరుగా ఉంది అందుకని వెంటనే మళ్ళీ కత్తి తీస్తావు ఇట్లా వరలో నుంచి కత్తి వేరు వర వేరు పంచకోశాలు వేరు ఆత్మ వేరు అది లక్షిస్తే పాయింట్ ఇంకేం అది మెయిన్ పాయింట్ కనుక యుక్తం అన్నప్పుడు కలిసిపోయిందంటే పాలలో పంచదారలాగా కలిసిపోయిందని కాదు దాని అర్థం కలిసినట్టుగా ఉంది యుక్త ఇవ యుక్తం కోశ ఇవ కోశ అందువల్ల మొన్న కోశం అని చెప్పినప్పుడు మీకన్నా ఆచ్ఛాదకత్వా కోశ అంటే కోశ ఇవ కోశ కోశము లాగా ఉంది ఇవ ఇవ్ దో కోశము లాగా ఉంది ఎందుకని అది కప్పునది కనుక వీటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దానికన్నా ఇవి కోశముగా ఉన్నప్పుడు కూడాను కలిసే ఉన్నాయని కానీ అక్కడ బ్యూటీ ఏంటంటే వపు స్థుషాది సరిపోద్ది కదా పొట్టు అంటే సరిపోద్ది ఒకటి కలిపే ఒకటి సరిపోద్ది వపు స్థుషాది ఎందుకు వాడాడంటే అంటే ఊకా తౌడు కలిసి ఉంది అని అనడం పొట్టు తౌడు కలిసి ఉంది అని రెండు చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి చెప్తే సరిపోద్ది కానీ పంచకోశాలు ప్లోరల్లో ఉన్నాయి కనుక పంచకోశములు కోశాహా ప్లోరల్ కదా ఒక్క కోశం కాదు కదా అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఇట్లా పంచకోశములు ప్లోరల్ ఉంది కనుక వపుస్తుషాది బిహి అని ఆచార్యులు వరబడారు అది బ్యూటీ కనుక ఈ వీటి చేత ఎట్లాగైతే బియ్యం కప్పబడి ఉందో అలాగే నువ్వనేటువంటి ఆత్మవి నీవే అయ్యున్నా అవివేకం చేత ఆవురుణోతి కప్పబడున్నావు ఈ పంచకోశాల చేత కప్పబడున్నాయి ఆవృత ఇది ఇప్పుడు అవఘాత తండూలం యథా తండూలం అవఘాత ఏది వపుస్థుషాది యుక్తం తండూలం యథా అవఘాత కాబట్టి పొట్టు ఓక వీటితో కలిసి ఉండేటువంటి వరి ఏ విధంగా అయితే నువ్వు వేరు చేసి బియ్యాన్ని దంచి అవఘాత బియ్యం వేరు చేస్తూ ఉన్నావు తధ అట్లాగే ఇక్కడ కూడాను కోశై యుక్తం ఆత్మానం అంతరం ఆత్మానం శుద్ధం ఆత్మానం కోశై యుక్తం దాన్ని వివిచ్చాత్ దాన్ని వేరు చేయాలి పృథక్ కృత్యా ఎట్లా వేరు చేయాలండి యుక్త్యా అర్చు యుక్త్యావఘాత యుక్త్యా అవఘాత యుక్త్యావఘాత యుక్తి చేత విచారం చేత దాన్ని నువ్వు వేరు చేయాలి యుక్త్యా విచారేణ ఇది ఏ విచారం చేస్తాం స్వామిజీ ఇక్కడ శృత్యానుకూల యుక్త్యా శృత్యానుకూల యుక్త్యా మనం చేసే యుక్తి విచారం ఉండాలి ప్రమాణానికి భిన్నంగా ఉండకూడదు శృతి వేదం ఏదైతే చెప్పిందో నీకు ప్రమాణం కనుక దానికి అనుకూలమైనటువంటి యుక్తే చేయాలి ప్రమాణానుకూల విచారేణ ఇది ఫినిష్ ప్రమాణానుకూల విచారేణ కాబట్టి ప్రమాణం ప్రమాకరణం ఇది ప్రమాణం గనక మన జ్ఞానాన్ని కల్పించేటువంటిది ప్రమాణం అది గనక శాస్త్రం ప్లీజ్ కాబట్టి ప్రమాణానుకూల విచారేణ కాబట్టి ప్రమాణానుకూలంగా లేవనుకోండి ఊరికి ఇక్కడ మీకు అవసరం లేదు కానీ ఊరికే చెప్తున్నా తెలిసి ఉంటే మంచిదని పంచకోశ వివరణలో విచారం జరిగినప్పుడు వివేకం జరిగినప్పుడు ఏ విధంగా మనం విచారేణ అన్నప్పుడు విచారం ఎట్లా చేయాలంటే ఏ విచారం చెప్పండి ఇది దృగ్దృశ్య వివేకేన దృగ్దృశ్య వివేకా అది విచారం దృగ్దృశ్య విచారం ఏది తెలుస్తూ ఉంది అది దృశ్యం ఏది తెలుసుకుంటూ ఉంది అది దృక్ కదా శరీరం రూపం దృశ్యం తర్వాత రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్త మానసం అన్నీ ఉండాల తల్లో మనకు బ్యాంకులో ఎంత ఉన్నది అనేది మనకు అనవసరం అది మేనేజర్ చూసుకుంటాడు ఇది ఉండాల తల్లో ఇది ఉద్ధరించేది అది కాదు ప్రతిదీ అట్లా ఉండాలి దృగ్దృశ్య వివేకం అంటేనే రూపం దృశ్యం కదూ తద్దృశ్యం దృక్త మానసం కాబట్టి చివరికి వచ్చేటప్పటికి సాక్షి దృగేవా నదు దృశ్యతే దృగేవన దృశ్యతే నీకేదైతే కనిపిస్తూ ఉందో అది నువ్వు కాదు ఎందుకని నువ్వు చూస్తున్నావు గనక నువ్వు దృక్ దానికన్నా వివరా వేరుగా ఉన్నటువంటి వాడివి కాబట్టి దృశ్యవర్గాత్ ఆత్మానం వివిచ్చ వపుస్తుషాది తండూలం అవఘాత దృశ్య వర్గాత్ ఆత్మానం వివిధ పృథక కృత్య కాబట్టి ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో తెలుస్తూ ఉన్నాయో కనిపించినప్పుడే తెలియడం నీకు ఏవైతే తెలుస్తున్నాయో నీకన్నా అన్యంగా అవి నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు కనుక అవే నువ్వు అనుకుంటున్నావు కనుక వాటి నుంచి విడిపడ్డావు దేహం తెలుస్తుంది ప్రాణం తెలుస్తుంది మనసు తెలుస్తుంది బుద్ధి తెలుస్తుంది వీటికి కావాల్సినటువంటి విచారం చాలా చేశాం ఇక్కడ మీకు తెలుసు కాబట్టి అవేమీ నువ్వు కావు అవన్నీ కూడా దృశ్యవర్గం కాబట్టి దృశ్యవర్గం ఏదైతే ఉందో వాటి నుంచి వివిచ్చ దాని నుంచి నువ్వు వేరుపడి అంతరం ఆత్మానం శృతం విజానియాత్ దీన్ని ఈ విధంగా నువ్వు తెలుసుకుంటూ పోవాలి కాబట్టి పంచకోసాల తెలిసిపోతా ఇప్పుడు దేహం చూచామనుకోండి అహం దేహ అన్నాడు అనుకోండి కాదు ఎందుకంటే కనపడతా ఉంది ఘట ద్రష్ట ఘటాద్ చూసేవాడు కుండ వేరుగా ఉండాడు దేహాన్ని చూస్తున్నావు కనుక దేహం కన్నా వేరుగా ఉన్నావు నువ్వు పోతూ ఉండవు చొక్క కదులుతూ ఉంది చూసావా నువ్వు పోతున్నావు నీ కళ్ళ జోడు పోతా కళ్ళ జోడు కదలలేదు చొక్కా చెరించలేదు నువ్వు ఉండడం వల్ల నువ్వు కదులుతుండే కదులుతున్నాయి సరేనా ఇప్పుడు సికింద్రాబాచే ఈ చొక్కాలన్నీ ఆ చీరలన్నీ అవి రమ్మనండి అవి వస్తాయమో అట్లా రావాలనుకుంటే మళ్ళీ కృష్ణుడు వచ్చి పొన్న చెట్టు అప్పుడే వస్తాయి ఆయన ఇట్లంటే వస్తాయేమో కానీ మనం అట్లా కనుకయితే ఈ కోట్లు గిట్లు వేసుకొని రాకుండా అక్కడ అక్కడ పెట్టేసి నేను పోతాను శృతి మందిరంలోకి మీరు వచ్చి జాయిన్ అయిపోండి ఇక్కడి నుంచి మోసుకొని పోవడం ఎందుకు బస్సులో అని మీరు రావచ్చు అవి వచ్చి మీకు జాయిన్ అయిపోవచ్చు అవకాశం లేదు సార్ నువ్వు కదులుతున్నావు నీ చొక్కా కదులుతూ ఉంది చొక్క తనకు తానుగా కదలేదు నువ్వు ఉంటేనే కదులుతుంది అంతే ఎగ్జాంపుల్ కనుక ఆత్మ ఉంది దేహం కదులుతూ ఉంది దేహం తనంతట తాను కదలలేదు ఎందుకు కదలేదు స్వామిజీ కథనపడిన ఉంది కదా చచ్చిపడి కాబట్టి దేహం అక్కడ ఉంది కానీ కదలడం లేదు నువ్వు ఉంటే కదులుతుంది నువ్వు ఉంటేనే నువ్వు శరీరం కదులుతూ ఉంది కాబట్టి దేహం గుడి ఇది ఏదైతే ఉందో ఇది చొక్క ఉండడం వల్ల కదులుతుంది ఇది జడము ఇది దృశ్యము నీకు తెలుస్తుంది ఉంది ఇవి ఇలా చేసుకొని పోతాం ప్రాణం ఉంది ప్రాణం జడ ప్రాణం జడం నా ప్రాణం పోతా ఉంది నువ్వు చెప్తావు కానీ నేను పోతున్నా ప్రాణం అనలేదు ప్రాణం జడం కనుకనే ఆపరేషన్ జరిగేది ప్రాణ ప్రాణానికనే చైతన్యం ఉంటే డేంజర్ అనేస్తి ఇచ్చారనుకోండి డాక్టర్ మనసు మత్తుపడిపో మతులో ఉంది మనసు లేదు ఇక్కడ ఎందుకంటే దానికి అని ఇచ్చాడు కనుక మత్తు ఇచ్చాడు కనుక పడిపోయింది అందువల్ల అప్పుడు కోస్తాడు అట్లా ఏది అవసరం ఉన్నా కోస్తాడు అవసరం లేదు కూడా కోస్తాడు కానీ తర్వాత ఏంటంటే అర్థమవుతుంది అక్కడ మనసు లేదు కానీ ప్రాణం లేకుండా పోలేదు ప్రాణం లేదా లేదంటారు ప్రాణం లేకపోతే ఎందుకు ప్రాణం లేనప్పుడు కోసేది ఆపరేషన్ కాదు అది మార్చడానికి సంబంధించి పోస్టుమార్టం అర్థమవుతుంది కాబట్టి ప్రాణం ఉంది కాబట్టి ప్రాణం ఉంటే నువ్వు తెలుసుకుంటున్నావు ప్రాణం నాకు నా ప్రాణం అల్లాడ అల్లాడుతూ ఆక్సిజన్ అందడం లేదు సీలా ఆక్సిజన్ అందడం అది నీకు అంత అర్థమవుతా ఉంది ఎప్పుడైతే నీకు అర్థం అవుతా ఉందో నీ ప్రాణం నీకు తెలుస్తుంది ప్రాణం నీకు తెలుస్తుంది కనుక నువ్వు ప్రాణం అయ్యేందుకు అవకాశం లేదు దృశ్యం అట్లాగే నీ మనసులో ఆలోచనలు నలుస్తున్నాయి అలా నడిచేటువంటి ఆలోచనలు నువ్వు చూస్తున్నావు ఆలోచనలు నువ్వు చూస్తున్నావు కనుక అది నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు పోనీ సుక్షిప్తిలో ఆనందమైకోశానికి పోయి అక్కడేమన్నా ఆలోచిస్తామంటే నో ఎందుకని ఏమీ తెలియడం లేదు అంటున్నావు ఏమీ తెలియని తత్వం నీది కాదు ఎందుకని నువన్నీ తెలుసుకుంటూ ఉన్నావు కనుక ఏమీ తెలియదు అని చెప్పేసోట నువ్వు ఉన్నావు కనుకనే మళ్ళీ లేవడం జరుగుతుంది కాబట్టి అది కూడా నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఏ విధంగా అయితే వపుస్తుషాది యుక్తం తండూలం యథా అవఘాత తోశై యుక్తం అంతరం శుద్ధమాత్మానం వివిచ్యాత్ వివిధ్యాత్ యుక్త వివిచ్చాత్ విచారేణ వివిచ్చ్యాత్ విజానీయా ఇది క్లియర్ వివేకేన వివిచ్ఛ్యాత్ విచారం అంటే విచారం ఎక్కడ లోపిస్తుందో నైనా అంటే ఈ దుఃఖం అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అవి అవిచార సిద్ధ విషయం శాస్త్రంలో పదం ఏంటంటే అవిచార సిద్ధ విషయం విచారం చేయకపోవడం వల్ల మనకు సిద్ధమై ఉండేటువంటి దరిద్రం ఇది ఇంకేమీ లేదు విచారం చేస్తే అసలు ఆ ప్రశ్నే తలెత్తదు ఎక్కడైతే విచారం లేదో అక్కడ వివేకం లోపిస్తూ ఉంది వివేకం లోపిస్తుంది కనుక అవివేకం తయారవుతుంది అవివేకంలో ఏది ఏదైనా కావచ్చు కవిత్వం రాస్తా ఉన్నాడు మహాకవి ఆయన రాస్తూ ఉంటే పాపం ఆయన ఫ్రెండ్ వచ్చాడు ఆయన ఫ్రెండ్ వచ్చి లోపలికి పోతుంటే పాపం ఆడా వరండాలు ఆమెను నిలబడుకోనుంది ఉన్నాడా అని అడిగాడు ఫ్రెండ్ని ఆమె అన్నది ఏం చెప్తామని అండి అదిగా ఉన్నాడు ఆ రూమ్లో చూడుకోండి రాస్తా ఉండాడు బ్రహ్మ కూడా రాసి ఉండడు ఇట్లా బ్రహ్మరాయల జ్ఞానబ్రహ్మరాయల అవన్నీ ఆయన రాస్తున్నాడు చూడండి చించి చించి పోస్తూ ఉండాడు ఎత్తిపోయేలాగా చేస్తున్నాను రాసింది ఏమి లేదు పిలిస్తే ఒకటి అడిగితే ఒకటి చెప్తా ఉండాడు ఎట్లా కాపురం చేయాలనో ఎవరి ఈ కవిత్వం ఈయన కవిత్వం చదివి ఎవరు ఉద్ధరింపబడాలనో ఎందుకని ఒక్కదాన్ని నమ్ముకొని ఉన్నాను చస్తున్నాను నన్నే ఉద్ధరించలేనాడు ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తాడు ఏం కవిత్వం అన్న చూడుపోండి ఇంతకుముందే ఎత్తిపోసా నన్ను మళ్ళీ అంత రూమ్ అంతా నిండిపోయినా కాగితాలు ఇంకా వాడు ఎంతేనమ్మా వాడు మారడులే లోపలికి వెళ్ళాడు ఉన్నమ్మా నేను చూస్తానులే వాడి కథ అంతేలే అక్కడ రాస్తా ఉండాడు ఇతను రెండు మూడు సార్లు పిలిచాడు విని వినట్టుకుండాడు అంటే ఆయన కవిత్వంలో ందుడు ఎందు పరమేశ్వరుడు ఎవడు ఆయనకి తెలియాలి ఈయన కవిత్వం ఏంటి ఈయనసేపు పిలిచిన ఏదో మాట్లాడతాడు అంటాడా అంటాడు మళ్ళీ రాసుకుంటున్నాడు ఇంక ఇట్లా లాభం లేదని ఒరే రాము గట్టిగా ఎవడు కవిని ఒరే రాము అని చూస్తే నీ భార్య విధమైందిరా అనగాని నా భార్య విధమైందిరా నా పురాణమే నా సర్వమే అన్నాడు నర్మయ ఎందుకండి ఆవిడ ఎట్లా విధవ అవుతుందిరా విధవా నువ్వు ఉండగా నువ్వు ఉండవు కదా విధవా విధ ఉండేటప్పుడు ఆవిడ ఎట్లా విధ అవుతుంది అవునన్నాడు అది కవిత్వం ఆధునిక కవిత్వం రా ఆపురా అనే ఈ కూరగాయల కవిత్వాలు అవసరం లేదురా మనకు అవి పెట్టేసి రాసిన వాళ్ళు ఉండారా నీకు జ్ఞానం ఉండి చదవగలిగితే అద్భుతమైనటువంటి కావ్యాలు ఉన్నాయి ఇంకా చాలేరా ఎందుక తెలుసా ఆయన కవిత్వం రాయగలిగేవాడు అంటే ఏదో కొద్ది జ్ఞానం ఉన్నవాడనే కదా అర్థం అని అనుకుంటాం కదా తప్పులేదు కదా అట్లా అనుకోవడం వాడు నీ భార్య విధమైందంటే ఏడుస్తూ ఉన్నాడంటే ఎంత తాదాత్వం చెందాడు దుశవ అవివేకేన అవివేకేనా అంటే వాడు ఆ పదాన్ని పట్టుకున్నాడు కానీ లోపలికి విచారం చేయలే నిజమే కదా ఇప్పుడు ఆవిడకేదో యాక్సిడెంట్ అయిందంటే వీడు ఏదైనా అర్థం ఉంది విధవైందంటే ఆ విధవా అనేటువంటి పదాన్ని వీడు విచారం చేయాలన్నా లేదా కవి కదా చెప్పు మరి ఆ మాత్రం కూడా జ్ఞానం లేనివాడు కవిత్వం రాసి ఎవరోద్ధరించాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఇది సుప్రీం పొజిషన్ ఇది కన్ఫ్యూషన్ ఆ విధమైన కన్ఫ్యూషన్ మనసులో చేరిపోయినటువంటి వాడు ఏం చేస్తారు చెప్పండి ఆత్మ విషయంలో అందువల్ల వివేకం ఉన్న పుడే విచారం జరుగుతుంది గాని వివేకం లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు గనక వివేకేనా వివిఛాత్ విచారేణ విజానియాత్ ఇది క్లియర్ కదా ఇప్పుడు లాస్ట్ లెక్చర్లో మనం లాస్ట్ టైం చూసినప్పుడు పంచకోశాలు వాటితో ఎట్ల సంబంధం యోగం అదంతా తెలుసుకున్నాం ఇప్పుడు వాటి నుంచి ఈ విధంగా విడిపడిపోవాలి సరే స్వామీజీ అయితే అంతరం చూడి శుద్ధం ఆత్మానం అది పాయింట్ కనెక్షన్ నెక్స్ట్ అక్కడికి ఆత్మానం అంతరం శుద్ధం కాబట్టి శుద్ధమైనటువంటిది ఆత్మ దాంట్లో ఏ లోపం లేదు అజ్ఞానం లేదు అజ్ఞాన కలుషం కలుషం లేని జ్ఞానం అదే శుద్ధం మరి అటువంటి శుద్ధాత్మ అంతరం నాలోనే ఉంది అని అంటారు కదా ఇది ఎలా తెలుస్తుంది స్వామీజీ ఇది తెలుస్తుంది అసలు నేనే ఆత్మ జ్ఞానం కలుగుతుందే ఎలా తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది కనెక్షన్ నెక్స్ట్ సదా సర్వతో ప్యాత్మా నవత్ర బుద్ధావేవాసతే స్వచ్ఛేషు ప్రతిబింబవత్ఫుల్ ఆత్మ అంతటా ఉన్నా ఇప్పుడు కూర్చున్నారు అడుగుతారు ఈ పాయింట్ నేను చిన్నప్పుడు మేము కూడా అడుగున్నాం తెలియక మరి ఆత్మ అంతటా ఉంది సర్వగత అంటాడు కదా సర్వం కలివిదం బ్రహ్మ అంతా భగవంతుడే సర్వం విష్ణుమైన జగత్ ఈ ప్రపంచం భగవంతుడే విష్ణువే అన్నప్పుడు మాకు కనిపించదేంటే అంతా ఉండేటప్పుడు అదే కాబట్టి అంతా ఆత్మే ఉండేటప్పుడు ఎందుకని ఆత్మని మనం దర్శించలేకపోతున్నాము ఇది పాయింట్ క్వశ్చన్ ఇది అందువల్ల సదా సర్వగతోప్యాత్మ ఆత్మ సదా సదా అంటేంటి కాలవాచకం అన్ని కాలాల్లో సదా అంటే దేశం సదా అంటే కాలం ఆత్మా సదా అర్వత అదా అన్ని కాలాల్లో కూడాను అంతటా ఉన్నటువంటిది అతీత సదావత్ర ఆత్మా అస్తి అస్తి క్షిత్ అపార శక్తి అనంతశక్తి ఆత్మా సర్వత కనుక సదా సర్వత అప్ప ఆత్మా సెకండ్ లైన్ సర్వత్ర అవభాసతే నా సర్వత్ర అవభాసతే అంతటా ఆత్మ ఉంది అనే దాంట్లో రెండవ ఆలోచన లేదు ఎందుకని అంతటా గనక ఆత్మ లేకపోతే అది ఆత్మ కాదు ఒక చోట ఉండి గనక ఒక చోట లేకుండా పోతే పరిమితం అయిపోతుంది గనక అవుతుంది గనక పరిచ్ఛిన్నమైనటువంటిది దేశానికి కాలానికి వస్తువుగా పరిచ్ఛిన్నమైనటువంటిది అనంతమయ్యేందుకు అవకాశం లేదు ఆత్మ అనంతమే గాని అఖండమే గాని పరిమితం కాదు దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న ఆత్మ అది అనంతం అన్నది మనం కాబట్టి అనంతం ఎప్పుడైతే అయిందో అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో అదే ఉంది కాబట్టి సదా సర్వగత సర్వగత అపి ఆత్మ ఆత్మ సదా సర్వగత అవి అంతటా ఉన్నప్పటికీ కూడాను నర్వత్రా అవభాసతే సర్వత్ర అవభాసతే న సర్వత్ర నా అవభాసతే ఉపలభ్యతే ఉపలభ్యతే అవభాసతే ఉపలభ్యతే అంతటా ఆత్మ ఉండినా అన్ని చోట్ల మనకు లభ్యం కావడం లేదు ఉపలభ్యతే అంటే దర్శించడానికి అవకాశం కలగడం లేదు నెక్స్ట్ బుద్ధావేవ భాష బుద్ధ బుద్ధౌ అట్లా అర్థం చేసుకోవాలి బుద్ధావేవ అవభాసతే బుద్ధౌ ఏవ అవభాసతే బుద్ధావే వాసతే బుద్ధౌ ఏవ బుద్ధిలోనే శుద్ధ బుద్ధిలోనే అంతకరం శుద్ధి శుద్ధ బుద్ధిలోనే బుద్ధౌ ఏవ అవభాసతే అంటే ఉపలభ్యతే ప్రకాశతే ఇది కాబట్టి ఆత్మ అంతటా ఉండేదే అయినప్పటికి కూడాను కేవలం నీ బుద్ధిలోనే అది ప్రకాశిస్తూ ఉంది అవభాసతే బుద్ధిలోనే నీకు తెలుస్తూ ఉంది ఉపలభ్యతే బుద్ధిలోనే నీకు లభ్యమవుతూ ఉంది ఉపలబ్ధిస్థానం ఉపలబ్ధిస్థానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ కథం ఇంకా ప్రతిదీ ఎగ్జాంపులే కదా మనకు ఇప్పుడు చూస్తాం కదా ఇంతకుముందు ఉపస్థుషాది బిహి తండూలం మళ్ళీ ఇక్కడ కథం అయ్యా స్వచ్ఛేషు ప్రతిబింబవత్ ఆహా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండేటువంటి వాటిలో స్వచ్ఛేషు ప్రతిబింబవత్ ఆ నిర్మలంగా ఉండేటి ఏమి కావచ్చు నీళ్లు కావచ్చు చలనరహితంగా ఉండేటువంటి నీళ్లు కావచ్చు ముకురం కావచ్చు దర్పణం కావచ్చు అర్థం కావచ్చు స్వచ్ఛంగా ఉండాలి అలా స్వచ్ఛంగా ఉండేటువంటి అర్థములో ప్రతిబింబవత్ నీ రిఫ్లెక్షన్ నీ ప్రతిబింబం ఎట్లాగైతే కనిపిస్తుందో నిస్తరంగంగా ఉండేటువంటి జలములో ఓ సరోవరంలో నువ్వు అలా తొంగి చూచినప్పుడు నీ ప్రతిబింబం ఎట్లాగైతే తెలుస్తూ స్వచ్ఛమైన వాటిలో ప్రతిబింబం లాగా కథం అది ఇది దిస్ ఇస్ ది మెని కాబట్టి ఆత్మ సర్వగత సదా సర్వగత అపి ఆత్మా సర్వత్ర అవభాసతే నా సర్వత్ర ఉపలభ్యతే నా కదా ఇక్కడ చూడండి ఇక్కడికే కాంట్రడిక్షను సదా సర్వగత అపి ఆత్మ అంతటా ఉంది ఆత్మ అంటే సదా ఉంది అని అర్థం అంతేనా సర్వత్ర కూడా ఉందే ఉందే కాలే ఆత్మా వర్తతే ఇదానిం ప్రజా రాజ్యే ఆత్మా వర్తతే అచ్చా అప్పుడు ఆత్మ ఇప్పుడు లేదా రాముడు ఉండేటప్పుడు సర్వగతంగా ఉంది ఆత్మ దిండిగల్లోనే ఉంది దండిగా చెప్పండి అంతా ఉంది ఇప్పుడు కాలం మారుతూ ఉండినా దేశాలు మారుతూ ఉండినా సర్వగతమైంది గనక అనంతమైంది గనక ఎప్పుడు ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎక్కడైనా ఉంది సదా సర్వత్ర ఆత్మ అస్థి అది మరి అంతటా స్వామీజీ ఉండేటప్పుడు అన్ని కాలాల్లో ఉండేటప్పుడు పోయిన వాళ్ళు దర్శించకుండా పోయినారు చాలామంది ఉన్నవాళ్ళని దర్శించలేకపోతాను రాబోయే వాళ్ళు ఎవరు దర్శిస్తారో అర్థం కావడం లేదు కాబట్టి అంతటా ఆత్మ ఉందంటారు ఇది పెద్ద కాన్ఫ్లిక్టు కాబట్టి ఆత్మని దర్శించడం ఎలా సర్వగతం కనుక ఎందుకని దర్శించలేకపోతాను అంతటా ఆత్మ ఉండేటప్పుడు సర్వగత అపి ఆత్మ సర్వత్ర అవభాసతేనా నా ఉపలభ్యత ఎందుకని సర్వగతం కనుక సింపుల్ ఆన్సర్ స్వామిజీ అంతటా ఉండేటువంటి ఆత్మ ఎందుకు కనిపించడం లేదు స్వామిజీ సర్వగతం కనుకయా అరే నేను అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే ఎట్లా స్వామిజీ సర్వగతం అంటున్నాం కదా అంతటా ఉండేది అంతటా ఉండేది ఎందుకు అంతటా ఉంది కనుక కనిపించడం లేదు అర్థమవుతా ఉంది ఆత్మని దర్శించే ప్రశ్నే లేదు ఆత్మను దర్శించాలంటే ఇంకా దర్శించేది కన్ను కంటికి గనక ఆత్మ కనపడతారు ఇది సర్వగతం ఎట్లా అవుతాయి ముందుండేది కనిపిస్తే వెనక్ ఉండేది లేదు ఆ ముందుండే కనిపించే వాటిలో కూడా డైరెక్ట్గా ఇట్లా చూశానంటే ఈ పక్క ఎవరుండ ఆ పక్క ఎవరుండో తెలియదు ఇటు చూస్తే వాళ్ళు అర్థం కారు అటు చూస్తే మీరు అర్థం కాదు ఈ పక్క ఉండేది తెలియదు వెనకుండేది ఎవరో తెలియదు ఇక్కడికే ఇట్లుంటే ఇంక ఉన్న ప్రపంచం అంతా చూసేది ఎట్లా కనుక సర్వగతమైనటువంటి ఆత్మని చూడలేవు ఆత్మదర్శనం మిథ్యూ అండర్స్టాండ్ లేదా ఆత్మదర్శనానికి మళ్ళీ నిర్వచనం చేయాలి వాట్ ఈస్ ఆ డెఫినేషన్ ఆత్మ దర్శనం అంటే ఏంటో ఎస్ దాన్ని అట్లా పెట్టండి ఇంకొక మాట మాట్లాడుతుంది చెప్పండి ఆత్మవరు బోపకండి ఇప్పుడు అర్థం అవుతుంది మీకు సుఖావ బోధాయ అయ్యా ఆత్మ నట వ్యవధిలేయండి అది చాలా పెద్ద విషయం అందుకని ఎవడి దోచింది వాడు చెప్తాడు ఎందుకంటే ఎవడికి అర్థం కాదు కనుక దాన్ని అట్లా పక్కన పెట్టండి ఆత్మ వద్దు ఆకాశం చెప్పండి ఆకాశం ఇది అనుకుంటున్నా అవునా స్పేస్ ఓకే ఆకాశం ఎక్కడుంది చెప్పండి సర్వగతమా కాదా ఇప్పుడు చూడండి ఈ ఈ ఖర్చీ పూ ఉంది కదా ఖర్చీ ఆకాశం అన్ని ఆకాశంలోనే ఉన్నాయి చెట్లు పర్వతాలు నదులు సముద్రాలు అన్ని ఆకాశంలో ఉన్నాయి మేఘాలు మీరు నేను అందరూ ఉన్నాం ఒప్పుకుంటారా ఆకాశం సర్వగతమా ఆత్మవిషయం వదిలేయండి ఆకాశం సర్వగతమేనా లేదా మీ ఊర్లో లేదా ఆర్మూర్లో లేదు ఆకాశం బైన్సాలా అబ్బో చాలా ఉంది పొగతో ఉంది బైన్సాలో పొగతో గుడిన ఆకాశం ఉంది కాబట్టి అంతటా ఆకాశం ఉంది అంతటా ఉండే ఆకాశాన్ని ఎట్లా చూస్తావు నువ్వు ఇప్పుడు ఆకాశాన్ని చూస్తావు అసలు ఏది ఆకాశం అంటే ఏమి లేకుండా ఉండేది ఏమి లేకుండా ఉండేది చూసేది సో ఆకాశం స్పేస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ సైంటిఫిక్గా మాట్లాడితే ఇట్స్ ఏ కాన్సెప్ట్ భావన ఆకాశం అనేది భావన కాలం అనేది భావన టైమ్ అండ్ స్పేస్ ఆర్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీకు మనసులో నుంచి వస్తుంది ఇప్పుడు చెప్పండి ఎక్కడుంది ఆకాశం అవకాశ ప్రదాతృ ఆకాశహ నువ్వు కదలడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక ఆకాశం నేను తిరగడానికి అవకాశం ఇస్తూ ఉంది గనక ఆకాశం నా మాట నీ చెవికి చేరడానికి అవకాశం ఇస్తూ ఉంది గనక ఆకాశం అవకాశ ప్రదాతృ ఆకాశహ చూడండి ఇది డెఫినేషన్ అవునా ఈ డెఫినేషన్ నిర్వచనం ఎక్కడుంది మొక్కళ్ళలోన మనసులో మనసులో ఉంది కాబట్టి ఆకాశం ఎక్కడుంది బుద్ధౌ ఏవ అవభాసతే ఆకాశ సర్వగత అపి బుద్ధౌ ఏవ ఉపలభ్యతే క్లియర్ ఎందుకని సూక్ష్మం గనక అంతటా ఉండేదాన్ని చూడలేవు నీ కళ్ళు పరిమితమైనవి నీ మనసు పరిమితమైంది అంతటా ఉండేటువంటి ఆకాశాన్ని నువ్వు చూడలేవు అలాంటి తప్పుడు బుద్ధిలో నువ్వు నీకు ఉపలబ్ది స్థానం బుద్ధి గనక బుద్ధిలో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నావు ఓహో ఆకాశం అంటే ఇది ఇది మానసిక భావన బుద్ధవు ఏవ అవభాసతే బుద్ధవు ఏవ ఉపలభ్యతే క్లియర్ మరి ఆకాశాన్నే నువ్వు సూక్ష్మమైన ఆకాశాన్ని సైంటిఫిక్గా మాట్లాడాను సరేనా థియరీ ఆఫ్ రియలటివిటీ ఆకాశాన్ని నువ్వు బుద్ధిలో అర్థం చేసుకునేటప్పుడు ఆత్మంటే ఏమనుకుంటున్నావు సార్ ఇది సూక్ష్మం గనక ఆకాశం బుద్ధిలో అర్థం చేసుకుంటున్నావు ఆత్మ ఏంటో తెలుసా ఆకాశాదేహే అప్ప సూక్ష్మతరం ఆకాశం కంటే కూడా సూక్ష్మైంది ఎందుకని దాని నుండి ఆకాశం వచ్చింది తత ఆకాశ సంబూత కాబట్టి సూక్ష్మమైనటువంటి ఆకాశాన్ని నువ్వు చూడలేనప్పుడు అంతటా ఉందని నీకు తెలుసు అంతటా ఉన్న ఆకాశాన్ని నువ్వు చూడలేవు అందువల్ల ఒక భావనగా దాన్ని అర్థం చేసుకుంటున్నావు ఆకాశం సూక్ష్మైనటువంటి ఆకాశాన్ని అంతటా ఉందని నీకు తెలిసిన నీ అనుభవంలో ఉన్న దాన్ని నువ్వు దర్శించలేక బుద్ధిలో ఏ విధంగా అయితే అది నీకు లభ్యమవుతుందో తదా అట్లాగే దానికన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మని నువ్వు ఎట్లా చూస్తావు ఆత్మ దర్శనం కాబట్టి సర్వత్ర అవభాసతే నా సర్వత్ర అవభాసతే నా అంతటా ఉండేటువంటి ఆత్మ అంతటా నువ్వు చూడలేకపోతున్నావు అంత మాత్రం చేత అది లేనిది కాదు సదా సర్వగత అపి ఆత్మ అంతటా ఉన్నప్పటికీ కూడాను అన్ని చోట్ల నువ్వు చూడలేకపోతున్నావు అందు అది ఏం చేయాలి స్వామిది బుద్ధావేవాసతే బుద్ధం బుద్ధవు ఏవ ఆవభాసతే చూడు సర్వం నాట్ ఓన్లీ దిస్ సర్వం బుద్ధవు సర్వం ప్రకాశతే అన్ని బుద్ధిలోనే ప్రకాశించేది ఏది ఉన్నా అది ఉన్నట్లు తెలిసేది బుద్ధికే అర్థమవుతుంది నేనున్నానని మీకు ఎట్లా తెలుస్తా ఉంది చూస్తున్నారు చూసేది కన్నా తెలుసుకోలేదు కన్ను ద్వారా బుద్ధి తెలుసుకుంటుంది బుద్ధౌ సర్వం ప్రకాశతే ఏదైనా కూడా తెలిసింది అని అంటే అది బుద్ధిలో తెలియాలనే కాని ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు బుద్ధే బుద్ధౌ ఏవ అవభాసతే ఉపలభ్యతే చూసారా అంతటా ఉండేటువంటి ఆత్మ నీకు బుద్ధిలో తెలుస్తా జ్ఞాన రూపేణ కథం స్వచ్ఛేషు ప్రతిబింబవత్ జలే ప్రతిబింబవత్ దర్పణే ప్రతిబింబవత్ ముకురే ప్రతిబింబవత్ అది అంతటా ఉండేదాన్ని ఒక చోట నింపలేం సముద్రాన్ని తీసుకొచ్చి ఒక కొండలో నిబ్బెట్టలేము ఆకాశాన్ని తీసుకొచ్చి ఒక చెంబులో ఉంచలేం అందువల్ల కృష్ణ పరమాత్మ ఉండేటువంటి రోజుల్లో ఆయన ద్వారకలో ఉండేటప్పుడు పరిపాలిస్తూ ఉంటే ఒక ఆర్టిస్ట్ వచ్చాడట వచ్చేసార్ ఎవరినో పట్టుకొని వచ్చాడు ఒక మంత్రిని ఆ మంత్రి వచ్చి భగవాన్ ఈయన అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ ఎట్లా ఉంటే అట్లా వేసేస్తాడు తమస్టా చూడండి అందువల్ల మీ రూపాన్ని నేను గీస్తాడట కాకపోతే మీరు కొద్దిసేపు కూర్చొని ఉండాలి అట్లా అన్న కృష్ణుడు నవ్వుకుంటాడు ఎందుకని నేను ఎప్పుడో కూర్చొని ఉన్నవాడినే ఎప్పుడు కదిలినవాడిని కాదు నీకు కదిలినట్టు కనిపిస్తున్నా మీ కర్మ ఎందుకంటే అంతటా ఉండేవాడిని కదిలేవాడిని కాదు తదే జతి తద్ తన్న ఏ అది ఆ సరే అన్నాడు ఏ ఆయన టైం ఇచ్చాడు ఏకాదశి ఆయన మంచిది ఆయన చూడండి ఏకాదశి రోజు మిమ్మల్ని మీ పటం గీసేస్తాను మీరు అక్కడ కూర్చొని ఉంటే జనమంతా వచ్చి చెరిపోయారు ట్విన్ సిటీస్ అంతా వచ్చేసాయి ఓ బ్రహ్మాండమైన చూడాలి ఇది కృష్ణుడిని ఇప్పటివరకు ఎవరు గీయలేదు ఆయన రూపం కనుక గీస్తే దాన్ని మనం కలర్ జిరాక్స్ తీసుకొని ఇళ్లలో పెట్టుకోవచ్చు ఒరిజినల్ ఉంటుంది మన దగ్గర వచ్చాడు అతను అట్లాగే ఉన్నాడు కృష్ణుడే ఉంది మనం అయ్యి ఉంటే ఎన్నో ఉండేవాడు ఆయన అస్సలు కదల్లా వెయ్యి కొండలు తల మీద బోస్తున్న వాళ్ళు అసలు కదిలేదు కాదు ఆత్మ అట్లాగే ఇతనికి ఇస్తున్నాడు వీడు కదులుతున్నాడు అది తమాషా ఆర్టిస్టు కదులుతున్నాడు స్వామి కదల్లే అంతా అయింది అయిపోయిందాన్ని అయిపోయింది తిప్పమన్నాడు తిప్పాడు అంత కరెక్ట్గా ఉంది ఎక్కడో లోపం ఉంది ఎక్కడో లోపం ఉంది అందరూ అంటున్నారు ఇక్కడ కొద్దిగా దీనికి దీనికి కొద్ది డిఫరెన్స్ ఉంది నీకు తెలియదేమో డాక్టర్లు అడుగు రెండు చెంపలు ఎప్పుడూ ఒక్కసారి ఒక్క విధంగా ఉండవు ఎవరి కూడా అందుకని వాయించదలుచుకుంటే రెండింటినీ వాయించాలి రెండు రెండు చెప్పలు ఒక విధంగా ఉండవు మీరు పోయితే స్కేల్ పెట్టబాకం మీరు స్కేల్ పెట్టి లేకపోతే ఐదులో టెప్ పెట్టి అవసరమే లేదు నేను చెప్తాను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎవరి అయినా సరే రెండు చెంపలు ఒక సైజులో ఉండవు డిఫరెన్స్ ఉంటుంది అక్కడేమి డిఫరెన్స్ వాడు వేసే అందరు అన్నారు కన్నులో కొద్దిగా మార్పు ఉంది స్వామి ఎందుకని ఆ దృష్టి ఎవరికి లభ్యమవుతుంది వేయడానికి ఎవరి కాదు అది సామాన్య మళ్ళీ అన్నాడు ద్వాదశి రోజు వస్తాను అనుకో ద్వాదశి ఇంకంతా చూసాడు మళ్ళీ తప్పు ఉంది మళ్ళీ అన్నాడు త్రయోదశి వస్తాను పో ఇట్లా పదిసార్లు అయిపోయింది దశ అవతారాలు ఆ తర్వాత నేడు అష్టమి రోజు వస్తాను అన్నాడు ఎందుకంటే నేను పుట్టినరోజు ఆ రోజు కరెక్ట్గా వస్తుందని వచ్చింది ఆ రోజు కూడా రాల కరెక్ట్గా రావడం అంతా బాగానే వేస్తాడు గొప్ప ఆర్టిస్టు మిమ్మల్ని నన్ను అయితే శుభ్రంగా చేయగలడు కానీ కదా చిన్న విషయం కాదే సర్వగత సర్వకథ హ్యాపీ క్యాన్వాస్ మీద కెట్టి వస్తాడా వచ్చే అవకాశం లేదు వాడు వేసి వేసి వేసి ఎట్లయిపోయాడు తర్వాత ఒకరోజు పాపం దుఃఖపడుతూ ఉండాడు దుఃఖపడుతుంటే ఉధవుడు వస్తూ ఉంటే ఉద్ధవాడిని పట్టుకున్నాడు ఏమయ్యా మీరిద్దరు క్లాస్మేట్స్ కదా ఆయన నువ్వు చిన్నప్పటి నుంచి మీరిద్దరు చదువుకున్నారు కదా ఆయన కథ ఎందుకు నీకు తెలిసి ఉండాలి ఏంటి అసలు ఇది ఎన్నిసార్లు వేసిన ఎప్పుడు నాకు ఫెయిల్యూరే తెలియదు అయ్యా ఇక్కడ అంత ఫెయిల్యూరే సక్సెసే లేదు నాకు ఏంటి కారణం అన్నాడు అప్పుడు ఉద్ధవుడు భక్తుడికి అసలు నమ్మి ఏడుస్తుంటే నాయన ఏడవబాక నాయన ఏడవ బాక నేను చూడలేను కన్నీళ్ళు చూడలేను నేను ఎవరు బాధపడినా నేను చూడలేను అందుకని ఇప్పుడు నేనే బాధపడుతుంటా అది భక్తుల లక్షణం దయర్ ఫర్చుకోండి నీకు ఒక కిటుకు చెబుతానన్న చెప్పయ్య ఎట్లా చేస్తే ఆయన్ని కరెక్ట్గా వేయగలను ఎందుకంటే నాకు పది మందిలో నాకు విలువ ఉంది కదా ఇప్పటి వరకు ఎంతో పేరుంది ప్రపంచంలో రా అని ఆ రహస్యమేదా ఆయన చెవిలో చెప్పాడు ఇప్పుడు మీరు అడుగుతారు చెప్పాడు నాకేం చెప్పాడు ఆయనకే చెప్పాడు నాకు మాత్రమేం తెలుసు ఆయన చెవిలో చెప్తాను నా చెవి ఆయన చెవి ఎట్లా ఒకటి అది మళ్ళీ ఇది ఒక సూపర్ ఇంపొనా అంటే అదనన్నాడు రేపు వేసేస్తానండి అష్టమ రోజు వచ్చి ఉన్నా మంచిది కాదు నవ్వేం వస్తాను ఎందుకంటే మీకన్నా ముందు రాముడు పుట్టాడు గనుక రామ విగ్రహం ధర్మం గనక ఇది వచ్చి పెట్టుకున్నాడు అక్కడ ఉంటాడు జనమంత ఇక్కడ కూర్చుంటారు అక్కడి నుంచి వేస్తూ ఉంటాడు చూసి ఈసారి అన్నాడు సార్ మీరు ఏదో నాకు కానుకిస్తానన్నారు మీరు సిద్ధం చేసుకోండి ఎందుకని ఈరోజు డెఫినెట్గా వేస్తాను నేను రాముడిని నమ్ముకొని వచ్చాను రాముడు ధర్మం నీ కథ వేరే అందువల్ల ఈరోజు డెఫినెట్గా వేస్తాను అంటే వేయమని స్వామి కూర్చున్నాడు అంతే ఈరోజు ఎక్కువ టైం పట్ల ఫైవ్ మినిట్స్ టై వేసేసాడు వేసేసే ఓవర్ ఏది అప్పుడే అయిపోయిందా ఫోర్త్ డేనే కదా సెకండ్ ఇన్నింగ్స్ కదా అప్పుడేట్ల అయిపోయింది అయిపోయిందా ఇదేమో ఆస్ట్రేలియా క్రికెట్ అనుకుంటున్నావేంటి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ కాదు ఇది బొమ్మ వేసేసాను అయిపోయింది ఏది తిప్పి చూపెట్టమన్నాడు దాన్ని గుడ్డ కప్పేసి పెద్దది కదా అందరు పోయి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు తిప్పాలి కదా ఈయన వైపు ఈయన కదా చూసి చేస్తాను వాళ్ళ మొదట తిప్పారు అక్కడ పెట్టి సెంటర్లో పెట్టి తిప్పారు ఎవడూ పట్టడానికి అవకాశమే లేదు చక్కగా వేసేసాడు బ్రహ్మాండంగా ఉంది అందరూ అన్నారు హా కృష్ణుడిని అడిగాడు ఏమయా ఇప్పుడు చేంజ్ ఉందా లేదన్నాడు కావాలంటే ఇప్పుడు నువ్వు చేంజ్గా నేను ఎటువంటి బొమ్మేశానో తెలుసా నువ్వు మారుతున్నా కూడా కరెక్ట్గా ఉంటుంది ఏమిటో తెలుసా అర్థం తీసుకొచ్చి పెట్టేసి అదే ఉద్దౌట్ చెవులు చెప్పింది ఆయన ఈయన వేయడం ఎవరి వల్ల కాదు ఇది చిన్న వ్యవహారం కాదు ఇది మామూలు మేడం ఇది ఇది గుడి మేళం కాదు నాగి అంటే గుడి ఏంటంటే మేళం అంటే తెలుసు కదా మీకు భజంత్రిలు దాన్ని మేళం అంటారు మేళగాడులో అంటారు కదా మేడం సన్నయి గుడి మేళం పర్వాలేదు ఎందుకంటే స్వామి కనుక వాడు ఏం వాడి వాయించినా ఆయన కదా కూడా గుడి మేళం అది కాబట్టి గుడిలో మేళం వాయించేటప్పుడు సన్నయి వాయించేటప్పుడు మన ఇష్టం ఎట్లయినా వాయించవచ్చు నగిరి మేళం కష్టం అండి నగిరి అంటే ప్యాలెస్ ప్యాలెస్ అంటే రాజుగారు రాజుగారి దగ్గర వాయిస్తున్నాడు అనుకోండి వాడు స్వరం కనుక పోయిందే ఆ రోజుల్లో వాడు జైలు కూడా వేసేయచ్చు అందువల్ల దేవుడి దగ్గర వాడు ఇష్టం వచ్చినట్టు వాదే కానీ రాజు దగ్గర మాత్రం జాగ్రత్తగా అందువల్ల అది వచ్చిందా సామెత ఇదే గుడి మేడం కాదు నగర మేడమని కాబట్టి ఈయన దగ్గర వ్యవహారం ఇటు చూసి చూస్తే అర్థం పెట్టేశాడు గనక ఇప్పుడు కేవలం స్వామి ఉండడో ప్రతిబింబం అట్లాగే ఉంది అంతే ఒకవేళ ఆయన మారేడు అది కనపడుతుంది కాబట్టి కృష్ణుణ్ణి ఆ రూపాన్ని ప్రతి రూపాన్ని ప్రయత్నం చేస్తే కర్మ ద్వారా లభ్యమయ్యేటువంటిది కాదు ఎదురుగా తీసుకొచ్చి గనక పెట్టేస్తే అర్థం సేమ్ అదే పడిపోద్ది ఎందుకని అర్థం స్వచ్ఛంగా ఉంది కనుక స్వచ్ఛేషు ప్రతిబింబవత్ స్వచ్చేషు ప్రతిబింబవత్ కాబట్టి స్వచ్ఛేష అది ముఖ్యం ప్యూర్గా ఉండాలి ఇది చూడండి అర్థం కూడా అంత మురిగి కప్పేసి అదే కదా భగవద్గీతలో చెప్పింది దుమేనా వియతే వన్ యాదర్శో మలేనచ మలిన చేత గనక అర్థం గనక కప్పబడింది అంటే కష్టం ఆ విధంగా మావి చేత గర్భస్థ శిశువు అట్లాగే అజ్ఞానం చేత జీవుడు కప్పబడ్డాడని భగవద్గీత యథాదర్శో మలేనచ అట్లాగే ఇక్కడ కూడాను ప్యూర్గా ఉండాలి ఏదైనా సరే ప్రతిబింబం కనిపించాలంటే ప్యూర్గా ఉండాలి ఇప్పుడు నీళ్లున్నాయనుకోండి అది స్వచ్ఛేషు అంటే జలేషు నిస్తరంగా జలేషు అది ఆడ కేవలం జలం కాదు తరంగాలు వచ్చాయనుకోండి అట్లా కనుక మనం చూస్తే మన ముఖం కూడా ముక్కాలుగా ఇట్లా అయిపోతుండ్రు ముక్కలు ముక్కలు అయిపోతుంది కనుక కదలకుండా ఉండాలి తరంగాలు లేకుండా ఉండేటువంటి జలములు అది స్వచ్ఛేషు అక్కడ నువ్వు చూస్తే నీ ప్రతిబింబం కనిపిస్తుంది స్వచ్ఛేషు మురికి లేకుండా ఉండేటువంటి మిర్రర్ దర్పణం ముక్కరం దాంట్లో దర్పణే ప్రతిబింబవత్ చక్కగా కనపడిపోతుంది ఏదైనా సరే ఎక్కడైనా ప్రతిబింబం కనిపించాలి అంటే ఇప్పుడు చూడు దీంట్లో కనిపిస్తూ ఉంది మీకు ఈ గ్రన్ ఐటే దీన్ని శుద్ధి చేయకముందు ఈ విధంగా పాలిష్ చేయకముందు దీంట్లో మీకు కనిపించదు కనిపిస్తుంది స్వచ్చేషు ప్రతిబింబవత్ కనుక ఆయా బుద్ధవు ఏవో అవభాసతే ఉపలభ్యతే కథం ఎట్లా లభ్యం అవుతుందంటే ఈ విధంగా స్వచ్చేషు ప్రతిబింబవత్ కాబట్టి ఏదైతే బుద్ధిలో నెక్స్ట్ కనెక్షన్ ఏ ఏదైతే బుద్ధిలో తెలుస్తుందో ఆకాశం ఎట్లాగైతే తెలిసిందో అట్లా బుద్ధిలో తెలుస్తుంది నేను అనుకుంటున్నా ఒక్క అర నిమిషం అట్లా వచ్చి అడుగుతా బుద్ధిలో ఎట్లా తెలుస్తుంది చెప్పండి జ్ఞానం జ్ఞానం కాదు జ్ఞాన వృత్తి జ్ఞాన వృత్తి కాబట్టి అంతవరకు నేను దేహం అనుకునేటువంటి అజ్ఞాన వృత్తి ఉంది జ్ఞాన వృత్తి వస్తుంది జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది జ్ఞానం కలిగిపోద్ది కదా అదే కనెక్షన్ ఇక్కడ కాబట్టి స్వచ్ఛు అందువల్ల అంతఃకరణ శుద్ధి ఉండాలి రగద్వేషాలు లేకుండా ఉండాలి చిన్న పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ ఉంటేనే నన్ను అంతటా ఉండేటువంటి ఆత్మ ఎందుకు కనిపించడం లేదని అది పక్కన పెట్టి ఇంత క్లియర్గా ఉపనిషత్తులు చెప్తున్నా ఎందుకు అర్థం కావడం లేదని వేసుకుంటే సరిపోదు ఇది మనం వేసుకోవాల్సింది ఎన్ని వింటున్నా కూడా మనకి ఎందుకు జ్ఞానం రావడం లేదు అని గనక ప్రశ్న వేస్తే దాని కారణం ఒకటే జ్ఞానం రాకపోవడానికి ప్రతిబంధకాలు ఉన్నాయి అర్ధానికి మరిన ఎట్లాగైతే ప్రతిబంధకము రాగద్వేషాలు ఇక్కడ ప్రతిబంధకాలుగా ఉన్నాయి అజ్ఞానం ప్రతిబంధకంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు జ్ఞానం కలగాలంటే స్వచ్ఛేషు ప్రతిబింబవత గనక బుద్ధవు ఏవ ఉపలభ్యతే అవభాసతే అందువల్ల బుద్ధిని శుద్ధి చేసుకోవాలి చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువుపలభ్యతే కాబట్టి వస్తువు కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఆత్మ అంతటా ఉన్నటువంటిది బుద్ధి గనక శుద్ధిపడితే జ్ఞానం కలిగిపోతుంది దానికోసంగా ఉపాసనలు మనం చేసేటువంటి కర్మలు కర్మయోగము పూజ జపము ధ్యానము ఇవన్నీ కూడాను బుద్ధిని శుద్ధి చేసుకోవడం కోసమే అటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి గనక మనకు ప్రకాశ మనకు గనక లభ్యమైతే అవభాసతే ఎక్కడ బుద్ధిలో ప్రకాశించినప్పుడు అప్పుడేమవుతుంది అది బుద్ధిలో ఉంది కదా జ్ఞానం ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నావో అండర్స్టాండ్ నెక్స్ట్ కనెక్షన్ ఇవే పంచకోశాలు కాదు కాబట్టి ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానం వచ్చేసిందో నాయన ఆత్మ ఇప్పుడున్న సాక్షి అయిపోతుంది అన్నమయ్య కోశానికి ప్రాణమయ్య కోశానికి మనోమయ కోశానికి విజ్ఞానమయ్య కోశానికి ఆనందమయ్య కోశానికి సాక్షి అయిపోతుంది బుద్ధిలో జ్ఞానమే ఉంటుంది దేహంలోనే ఉంటాడు బుద్ధిలో జ్ఞానం ఉంది ఇవన్నీ కూడా దృశ్యవర్గం నాకు కనిపిస్తూ ఉన్నాయి ఐఎమ్ ద సియర్ దే ఆర్ ద సీన్ సరేనా అవి వాటిని నేను చూస్తున్న దృగేవా నతుదృశ్యతే అది ఎక్కడ తెలుస్తుంది బుద్ధిలో తెలుస్తుంది హీఈ్ అ జ్ఞాని హీజ్ రౌణ మహర్షి ఎందుకో తెలుసా నేను దేహం అనుకుంటాను ఇప్పుడు మీరు గనక వచ్చి మీకు ఏం తెలుసుకోండి స్వామీజీ శాస్త్రం అన్నారు అనుకోండి బాధపడతాను ఎందుకో తెలుసా మనస్సు తాదాత్మ్యం చెందుతాను కనుక అదే రమణ మహర్షి దగ్గర పోయి నీ శాస్త్రం తెలియదు అన్నాడు అనుకోండి అవసరం లేదు ఎందుకండి నేనే శాస్త్రం నేను ఇంకో తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు అనన్యంగా ఈ జ్ఞానం బుద్ధిలో స్టే అవుతుంది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అందిస్తున్నాను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియడం లేదు లైఫ్లోకి తెచ్చుకోవాల్సిన పద్ధతి హిస్టరీ లాగా జాగ్రఫీ లాగా నేర్చుకునే సబ్జెక్ట్ కాదు ఇది హిస్టరీ వేరు మనం వేరు జాగ్రఫీ వేరు మనం వేరు కెమిస్ట్రీ వేరు మనం వేరు ఇది అది కాదు నీ జీవితంలోకి రావాలి ఇది వచ్చిందనుకో బుద్ధిలో జ్ఞానం ఉంటుంది నడిచేవన్నీ కూడా నీకు దృశ్యవర్గంగానే ఉంటాయి ఇంక్లూడింగ్ యువర్ బాడీ దేహం కూడా అంతే ప్రాణం అంతే మనసు అంతే బుద్ధి అంతే ఎందువల్ల అవభాసతే ఉపలభ్యతే జ్ఞానం వచ్చేసింది గనక ఇప్పుడు ఈ జ్ఞానం ఏంటో తెలుసా ఇదే నువ్వు ఆత్మే నీవు గనక ఇప్పుడు నువ్వు సాక్షి దేనికి ప్రపంచంలో నడిచే వాటికి అన్నిటికీ సాక్షి ఇదం ఇదం శరీరం కౌన్య క్షేత్రమి దీనికి కూడా నువ్వు సాక్షే మనసుకు కూడా నువ్వు సాక్షే కాబట్టి సాక్షి దృగేవ సాక్షి దృగేవ నతృశ్య నెక్స్ట్ దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం तदृत्ति साक्षिण विधिया आत्मात्सदा चुना ज्ञान इपड़ आप कद यदि देहा, देहा इंद्रिया मन बुद्धि प्रकृतिभ्य प्रकृति प्रकृतिभ्य విలక్షణం కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమిటో తెలుసా దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి ప్రకృతికి సమస్తానికి విలక్షణం వెరీ వండర్ఫుల్ వర్డ్ విలక్షణం తటస్థ మనసు విలక్షణం బ్యూటిఫుల్ లక్షణం అంటే ఏంటి అది కదా ఏదైతే లక్షణం అంటున్నామో అది గనక అందులో లేకపోతే ఆ వస్తువు ఉండదు అంతే కదా అది ఏదో లక్షణం అంటే నేను చెప్పులే నేను లక్షణం అంటే అది విలక్షణం వాటి లక్షణాన్ని విగత లక్షణం విలక్షణం అంటే వికత లక్షణం ఇప్పుడు విరాగ అన్నాం అనుకోండి రాగ ఇష్టం విరాగ వికత రాగ విరాగ లక్షణం దాంట్లో ఉండేటువంటి లక్షణం ఏదో విలక్షణం విగత లక్షణం ఆ లక్షణం లేనిది కాబట్టి దేహానికి ఒక లక్షణం ఉంది అదే దేహ లక్షణాలు దేహానికి ఉన్నాయి దేహధర్మాలు మనసు లక్షణాలు మనసుకు ఉన్నాయి బుద్ధికి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ప్రకృతికి ఉన్నాయి అవన్నీ లక్షణాలు ఈ లక్షణాన్ని బట్టి ఇది దేహం ఈ లక్షణాన్ని బట్టి ఇది మనసు ఈ లక్షణాన్ని బట్టి ఇది బుద్ధి అని అంటున్నావు కాదు ఆ లక్షణాలు ఏవి కూడా ఆత్మలో లేవు గనక వాటన్నిటికీ विलक्षण तेज्य विलक्षण इनकना तेभ्यो विलक्षण साक्षी चिन्मा सदाशिव इकड़ एगैक्टी कैवल्यम कैवल्यम चूचारा ये विलक्षण विलक्षण अक्षिंद ఆ లక్షణాలు దీంట్లో లేవు దేహధర్మాలు లేవు మనోధర్మాలు లేవు ఇంద్రియ ధర్మాలు లేవు అవన్నీ అలా నడుస్తూ ఉన్నాయి దానికి సాక్షిగా ఇది ఉంది వాటి ఎఫెక్ట్ దీని మీద లేదు విల్లక్షణం అనే పదం అది ఆ లక్షణాలు దేహ లక్షణాలు ఇంద్రియ లక్షణాలు మనసు లక్షణాలు బుద్ధి లక్షణాలు ప్రకృతి లక్షణాలు దీనిలో లేవు అందువల్ల ఇది విల్లక్షణం ప్లీజ్ తద్వృత్తి సాక్షణం విద్యాత్ ఇప్పుడు చూడండి ఆత్మానం విలక్షణం విద్యాత్ కాబట్టి ఆత్మని ఎట్లా తెలుసుకోవాలి మనం విలక్షణంగా తెలుసుకోవాలి వీటన్నింటికి విలక్షణంగా ఆత్మానం విలక్షణం విద్యాత్ ఎట్లా తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం తద్వృత్తి జ్ఞానవృత్తి సాక్షిణం విద్యాత్హ్ జ్ఞానవృత్తి అజ్ఞాన పోగొడుతుంది కదా అదే నేను ఇంతకుముందు వచ్చింది కదా అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశేది జలం కతక రేణవదు రాలా మీకు ఇప్పుడు నాలుగో శ్లోకాలు ఐదో శ్లోకంలో వచ్చింది కదా దేర్ఫో ఇప్పుడు ఆ తద్వృత్తి జ్ఞానవృత్తి ఏదైతే ఉందో దానిని కూడా ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఇంతకుముందు అవిద్యా వృత్తి ఇప్పుడు జ్ఞానవృత్తి వచ్చింది అజ్ఞానవృత్తి పోయింది జ్ఞానవృత్తి ఉంది ఎక్కడుంది బుద్ధిలో ఉంది బుద్ధిలో ప్రకాశించేటువంటి జ్ఞానవృత్తిని ఆత్మానం తద్వృత్తి సాక్షిణం ఆ వృత్తిని చూస్తూ ఉంది ప్రకాశింపజేస్తు ఉంటే ప్రకాశింపజేస్తు ఉంది లేకపోతే తనకు తానుగా ప్రకాశిస్తూ వేదాంత పంచదశ నాటక ప్రకరణ చెప్పని చూసారా మీకు నాటక దీపంలాగా నటులు వచ్చారు ప్రకాశింపజేస్తుంది నటులు వెళ్ళిపోయారు ఎవ్వరూ లేరు కేవలం ప్లాట్ఫామ్ ఉంది లైట్ వెలుగుతుంది నాటక దీపం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఎట్లండి ఎట్లాగూ కథం ఎగ్జాంపుల్ ఆత్మానం రాజనం రాజవత్ సదా రాజవత్ సదా సదా రాజవత్ ఆల్వేస్ యాజ్ ఎ కింగ్ రాజవత్ యాజ్ దో కదా యాజ్ తో ఇవ ఇప్పుడు ఏంటి స్వామిజీ రాజవత్సద సమక్షండి రాజుగారు కనుక ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అనుకోండి అన్ని ప్రొసీడింగ్స్ అన్నీ నడిచిపోతూ ఉంటాయి అందువల్ల రా ఇప్పుడైతే ఇవ్వడేది ఇప్పుడు రాజు ఎవరు స్పీకర్ ఆయన సమక్షంలో అన్నీ నడిచిపోతాయి ఆయన ఉంటే అన్నీ నడవు ఎందుకని ఆయన లేడు అనుకోండి పేచీలు పడ్డానికి ఏమి లేదు ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి అందరు కొట్టుకొని అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా కానీ ఆ రోజుల్లో అది కాదు రాజు కూర్చున్నాడు అంటే రాజవత మంత్రులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు కవులు వాళ్ళు వల్లించాల్సిన వాళ్ళు టకా టా ఉంటాయి ఇంత ఇప్పుడు యజమాని ఉంటాడు పొలం దగ్గర పోతాడు సరేనా పూర్వక రోజుల్లో జమీందారులు వాళ్ళే జమీన్ కలిగిన వాడు ఇప్పుడు పోయినాడనుకోండి వాళ్ళంతా ఏదో కోతలో ఊర్పులో అభివృద్ధి చేస్తూ ఉంటారు నాట్లో గీట్లో అంతవరకు మాట్లాడుకుంటూ ఉంటారు అందుకని సూపర్వైజర్ పోస్ట్ వచ్చింది ఎవరు రాలేదనుకోండి వాళ్ళ కోసం సినిమా పోయావా ఏ సినిమా పోయా ఆ ధర్మం ఎందుకంటే డబ్బు తీసుకున్నప్పుడు పని చేయాలి కానీ మాట్లాడుకుంట అదే సపోజ్ ఆ యజమాని వచ్చాడు అనుకోండి అతన్ని గట్టు మీద చూడగానే అందరు వీళ్ళు చేయడానికి అతని కారణం కాదు వీళ్ళు చేయడం కోసమే ఉండరు వీళ్ళ చేత చేయించేవాడు కాదు అది అడా తను చేయడము లేదు కర్తృత్వము లేదు కారయితత్వము లేదు ఆయనకి తను చేసేవాడు కాదు చేయించేవాడు కాదు తను అట్లా నిలబడితే చాలు సర్వం నడిచిపోతూ ఉంటాయి ఆత్మానం రాజవత్సదా అది కాబట్టి దేహ ఇంద్రియాణి మనహ బుద్ధి ప్రకృతి తేభ్య విలక్షణం ఆత్మ ఎందుకని వాటి లక్షణాలు అందులో లేవు గనక దేహ లక్షణాన్ని ప్లేస్ దేహ లక్షణాన్ని ఆత్మాని నంతి ఆత్మని నంతి దేహ లక్షణాన్ని ఆత్మని నంతి దేహ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మలో లేవు అందువల్ల విలక్షణం దేహానికి ఎందుకు విలక్షణం అంటే ఇది దేహం అనడానికి లేదు చూడండి విచారం జరిగితే వివేకం కనుక ఉంటే ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు మనకు యుక్తియా యుక్తి చేత కూడా తెలుసుకోవచ్చు ఎందుకని నేను దేహం కాదని అందరూ చెప్పేయచ్చు ఎందుకని దేహ లక్షణాలు నాలో లేవు ఎందుకు లేవాయా ఎందుకు లేవు నువ్వు దేహమా స్వామిజీ ఆయన ఆయన కూడా నేను నేను దేహం నువ్వు నేనంటున్నావు ఆయన నేనంటున్నా నేను నేనంటున్నా అహం కదా కనుక దేహమే గనక ఆత్మ అయితే అందరి దేహాలకి ఒకే ఆత్మ లేదు కాబట్టి అందరి దేహాలు ఒకే హైట్లో ఉండాలి దేహానికి ఎత్తు ఆత్మ ఎత్తు ఎంత హైట్ ఆఫ్ ది ఆత్మ చెప్పండి దేహానికి బరువు ఉంది అందువల్ల డాక్టర్ దగ్గర పోతే ముందు ఎక్కువ చూడు షుగర్ సార్ నువ్వు ఎక్కువ బీపీ సార్ నువ్వు ఎక్కువ ఎంత ఉన్నావు ఎందుకని ఆయన కదా మళ్ళీ ఇంకొక ఆయన వస్తే ఆయన ఎక్కమంటాడు ఒక దేహం ఎక్కింది కదా అందరికదే ప్రిస్క్రిప్షన్కి ఒక కుదా లే ఆయన దేహం యొక్క సైజు వేరే ఆయన వెయిట్ వేరే ఆయన హైట్ వేరే ఆయన కలర్ వేరే కలర్ వేరే ఆ దేహం కలర్ వేరే ఈ దేహం కలర్ వేరే దాని రూపం వేరే దీని రూపం వేరే షేప్ వేరే ఫామ్ వేరే కలర్ వేరే హైట్ వేరే వెయిట్ వేరే ఏంటి ఈ హైట్ ఆత్మక లేదు వెయిట్ రూపం ఆత్మక కలర్ ఆత్మక ఆ రూపం ూపం చెప్పండి కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే దేహంలో ఉన్నాయో ఈ దేహ లక్షణాలు ఏవి కూడాను ఆత్మలో లేవు ఇది వికారం చెందుతూ ఉంది మాడిఫికేషన్స్ ఉన్నాయి అస్థి జాయతే వర్ధతే వివరణమైతే అపక్షీయతే వినసీ తెలుసు కదా మీకు షడ్భావ వికారాలు ఆయన భావ వికారవేత్త శరీరం ఇలా మారిపోతూ ఉంటే తెలుసుకునేటువంటి వాడు వేత్త ఈస్ ద నోవర్ కాబట్టి మారేటువంటిది ఏదో అది దేహం ఆ మార్పులను తెలుసుకునేటువంటి వాడు వేత్త భావ వికార వేత్త షడ్ భావ వికార వేత్త కాబట్టి వేత్త ఎవడో అతడు తెలుసుకునేవాడు గనక దుర్కు గనక ఆయన దృశ్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి దేహము కాదు ఇంద్రియాని కాదు ఎందుకని అహం ఉంది ఇంద్రియం లేనప్పుడు కూడా అహం పశ్చామి నేను చూస్తున్నాను అంటాడు ఇది సూపర్ ఇంపోజిషన్ గుడ్డివాడు ఏం చెప్తాడు అంధోహం నేను అంధుణ్ణి కళ్ళు ఉన్నవాడు అనందోహం అహం అనందహోహం అకాణోహం రెండు కళ్ళు లేనివాడు అంధుడు ఒక కన్ను ఉండేవాడు మెల్లకన్ను మెల్లకన్నుకోవచ్చు ఒక్కన్నుండేవాడు కనుక్కోవచ్చు ఇట్లా చూస్తాడు చూసారా ఆయనేమంటాడు కాణోహం నాకు ఒక్కన్నేముంది అంధోహం నేను గుడ్డివాడిని మనం ఏం చెప్తాం అనంధోహం నేను గుడ్డివాడిని కాను నేను నేనంటున్నా అతను నేనంటున్నాడు అతను నేనంటున్నాడు కాబట్టి అహం అనేది ఆత్మ అయితే కళ్ళు పోయిన తర్వాత కూడా అంధోహం నేను గుడ్డివాణ్ణి అని చెప్తున్నాడు గనక గుడ్డితనం కళ్ళకుంది కళ్ళు లేవు లేకపోయినా కళ్ళు లేవు అనేది ఇతను చూస్తూ ఉన్నాడు ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించినవి కనుక ఇంద్రియాలు లేకపోయినా నేను ఉండేటప్పుడు నేనే గనక ఇంద్రియాలు అయితే ఇంద్రియ లక్షణాలు నాలో ఉండాలి అవి లేకపోతే నేను లేకుండా పోవాలి అవి లేకపోయినా కూడా నేను ఉన్నాను గనక అవి నేను అయ్యేందుకు అవకాశం లేదు మనస కాదు ఎందుకని అది సంకల్ప వికల్పాలతో ఉంది మనసు అనేటువంటిది మమ అహం ఇది వికల్ప ఇది చూడండి తమసా కొత్తది మీకు మమ అహం ఇది వికల్పహ మమ నాది అహం నేను ఇది వికల్పం సంకల్పం కాదు ఏంటో తెలుసా వికల్పం అంటే ఇక్కడ డౌట్ ఒకసారేమో నేను అంటున్నాడు ఒకసారేమో నాది అంటున్నాడు నేను చాలా బాధపడుతున్నాను స్వామిజీ అన్నాడనుకోండి బాధపడేది ఎవరు మనసు కదా అవునా కదా తను మనసు అని చెప్తున్నాడు నా మనసు హాయిగా ఉంది అంటున్నాడు ఇక్కడ చూడు మళ్ళీ ఇప్పుడు వీడు మనసు కాదు నా మనసు నా చొక్క అన్నప్పుడు నేను చొక్క కాదు నా గడియారం అంటే నేను గడియారం కాదు నా మనసు అన్నాడంటే నేను వేరు నా మనసు వేరు కాబట్టి ఒక దశలో అహం అంటున్నాడు దాన్ని ఒక దశలో మమ అంటున్నాడు మమా అహం ఇది వికల్ప ఇంతకు నువ్వేంటే నేనా నాదే చెప్పు నాది అన్నావు అంటే నీకన్నా వేరుగా ఉంది మనసు నేను అన్నావంటే మళ్ళీ నాది అనడానికి అవకాశం లేదు ఓసారి అది చెప్తున్నావు ఓసారి ఇది చెప్తున్నావు కనుక అది అయ్యేటట్లయితే ఇది అయ్యేందుకు అవకాశం లేదు ఇది అయ్యేటట్లయితే అది అయ్యేందుకు అవకాశం లేదు రెండు కాదు ఎందుకని సంకల్ప వికల్పాలు లేకపోయినా నువ్వు సంకల్ప వికల్పాలు లేకపోయినా నువ్వు అని అంటే గాఢ నిద్రలో గాఢనేతలో మనసు లేదు నువ్వు ఉన్నావు కోమా స్టేజ్లో మనసు లేదు నువ్వు ఉన్నావు అవి లేకపోయినా కూడా నువ్వు వాటి లక్షణాలు నీలో లేవు వాటి లక్షణాలు నీలో లేకపోయినా నువ్వు నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి నువ్వు మనసు కానీ కాదు చెప్పు స్వామిజీ నేను సంశయాత్మిక సంశయాత్మిక అంతఃకరణ వృత్తి అంటే డౌట్ పడేటువంటి అంతఃకరణ వృత్తి ఇది మనసు అన్నావనుకో కుదరదు సార్ ఎందుకని సంకల్ప వికల్పాలు మనసులో ఉంటాయి నేను కాదనడం లేదు నువ్వు సంకల్పిస్తున్నావు అనేది నీకు అర్థమవుతా ఉందా లేదా నీ సంకల్పాన్ని కన్ఫర్మ్ చేస్తుండేది ఎవరు నువ్వే కాబట్టి నీ మనసు సంకల్పిస్తూ ఉంటే నా మనసు ఇలా సంకల్పిస్తూ ఉంది అనేది నువ్వు నిర్ణయిస్తూ ఉన్నావు కనుక నువ్వు మనసు అవకాశం లేనే లేదు నువ్వు వాటిలో లేవు ఎందుకని అవి సంకల్పాలు చేస్తూ ఉన్నాయి వికల్పాలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు సంకల్పం చేసింది ఇప్పుడు వికల్పం చేసింది ఈ రెండు నీకు తెలుస్తున్నాయి గనక సంకల్ప వికల్పాలు నీలోనే గనక ఉంటే వాటిని నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక వాటి ధర్మాలు నీలో లేవు కాబట్టి నువ్వు మనసు కూడా అవకాశం లేనే లేదు కారణం మనసులో నడిచేటువంటి సమస్తాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉండవు దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతి బ్యో తద్వృత్తి సాక్షణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా కాబట్టి నువ్వు ఎప్పుడైతే మనసు కాదో ఇంకా బుద్ధి కూడా కాదు ఎందుకని ప్లీజ్ సంశయాత్మిక అంతఃకరణ వృత్తి మనసు నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి కాబట్టి నా బుద్ధి డిసైడ్ చేసింది ఇంతకుముందు డిసైడ్ చేయలేదు డిసైడ్ చేయనప్పుడు నేనున్నాను కాబట్టి ఇంతకుముందు నువ్వు డిసైడ్ చేసుకోలేదు చూచావా అప్పుడు నువ్వు ఉన్నావలేదా నేను డిసైడ్ చేసుకోలేదు అనేది ఎవరు మనసు మనసు ఉంది కదా ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నానండి ఆ పార్టీలో పోవాలి నువ్వు ఉన్నావు అర్థమవుతుంది ఆ లక్షణం నీదైతే ఈ లక్షణం నీది కాదు ఈ లక్షణం నీదైతే ఆ లక్షణం నీది కాదు ఆ లక్షణం ఈ లక్షణం రెండు నీది కాదు మనసు లక్షణం నీది కాదు బుద్ధి లక్షణం నీది కాదు సంశయాల్లో ఉండేటప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు నిశ్చయించిన తర్వాత కూడా నువ్వు తెలుసుకుంటున్నావు క్లియర్ ఎనీ డౌట్ అది కాబట్టి దేహ ఇంద్రియ మనోబుద్ధి ప్రకృతి ప్రకృతి బియ్య విలక్షణం కాబట్టి ఇక్కడ కూడదండి కర్మ బుద్ధితో కర్మ చేస్తాడు అంటే కర్త అంటాడు బుద్ధిలో ఇది ఓసారి కర్త అంటాడు ఓసారి భోక్త అంటాడు మళ్ళీ అక్కడ వైరుధ్యం కనపడతా ఉంది కనుక పుంస సంసార కారణ సేత్ బుద్ధి సంసార కారణ కారణం సంసారానికి అది కారణ కారణంగా తెలుస్తూ అహం అహం అహం విషయం గనక తేభ్య విలక్షణం ఆత్మానం విలక్షణం విద్యాత్ ఇది ఆత్మానం తద్వృత్తి విలక్షణం సాక్షాత్ విద్యాత్తి కాబట్టి అహం అహం విల విలక్షణోహం నువ్వు విలక్షణుడు కదా వాటి అన్నిటికీ దేహానికి మనసుకి ఇంద్రియాలకి బుద్ధికి ప్రకృతికి విలక్షణుడు కదా ఆ లక్షణాన్ని నీలో లేవు అహం విలక్షణ విలక్షణంగా నువ్వు ఉండేటప్పుడు నీ సంగత్వం ఎక్కడుంది అక్కడ లేదు అసంగోహం అసంగోహం అది బ్రహ్మజ్ఞానావళి I am unattached. I am unattached. Not detached. I am unattached. Aha. That means there is no one. There is no one. There is no one. There is no one. Please. Saatchi. Now I am. Saatchi. Aham. Velachana. What do you mean? Saatchi. Tebyo. Look. Connection. Shastra. Upanishad. Tebyo. Velachana. Aham. Velachana. Aham. దేనికి దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతి తేభ్యేభ్యో విలక్షణ అప్పుడు విలక్షణం అన్నాడంటే సాక్షి తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం అహం చిన్మాత్ర చైతన్యస్వరూప జ్ఞానస్వరూప సదాశివ మంగళకర అధర్ణవేదం కైవల్యోపనిషత్ కాబట్టి ఎక్కడైనా సరే విలక్షణం అనే మాట వచ్చిందంటే అన్ని ఎక్కడైతే లక్షణాలు ఉన్నాయో వాటి నుంచి విడిపడిపోయి ఉండాడు కేవలం స్వరూప లక్షణం సచ్చిదానంద స్వరూపంగా ఉండాడు కనుక విలక్షణం అన్నప్పుడు సాక్షి అని మీరు అర్థం చేసుకోండి విలక్షణం అంటే సాక్షి సాక్షి అనేటువంటిది చైతన్యం సాక్షి చేతహ ఇది ఎక్కడొచ్చింది సాక్షి చేతహ సాక్షి ఏదైతే ఉందో అది కేవలం చైతన్య స్వరూపం కేవలం నిర్గుణశ గుణాలు లేవు మనసులో ఉన్నాయి గుణాలు శ్వేతాశ్వతర శ్వేతశ్వేతరా విన్నారు కదా ఏ గోదేవ సర్వభూతేషు గూఢ సర్వ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షలే అక్కడ సాక్షి చెత కేవలం నిర్గుణశ్చ ఏ గుణాలు లేనటువంటి వాడిని సాక్షి స్వరూపాన్ని అహం విలక్షణ సాక్షి అంటే ఏంటి సాక్షాత్ ఇచ్చతే ఇది డైరెక్ట్గా అన్నిటినీ తెలుసుకునేటువంటి ప్రకాశైక స్వరూపం ఏదైతే ఉందో అది దాని వల్ల ఇది తమాషా ఇది విలక్షణం కానీ ఇది ఉండడం వల్లనే దేహం పనిచేస్తుంది ఇది మళ్ళీ అన్వయ వ్యతిరేకం దే ఇది ఉండడం వల్లనే దేహం పనిచేస్తుంది ఇది ఉండడం వల్లనే ప్రాణం ఆడుతూ ఉంది ఇది ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఇది ఉండడం వల్లనే బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంది ఇది ఉండడం వల్లనే అజ్ఞాన దశ ఏదైతే సుషుప్తిలో తెలుస్తూ అక్కడ కూడాను ఒకవేళ అజ్ఞానేనా ఆవృతం జ్ఞానం అంతేగాని నువ్వు లేకుండా పోలేదు ఇది సాక్షిగా ఉంది ఇది సాక్షిగా సాక్షాత్ ఈక్షత ఇది సాక్షి ఇది ఉంటేనే అవి కదురుతూ ఉన్నాయి లేనప్పుడు అవి ఉంటాయి కదల్లేవు దేహం ఉంటుంది కదల్లేదు శవం ఎట్లాగూ కథం రాజవత్ సదా సదా ఎగ్జాంపుల్ సదా రాజవత్ రాజు ఉన్నప్పుడు ఆ భయంతో పనులన్నీ కూడా చేసుకొని పోతావరా ఇది రాలేదా కఠోపనిషత్తులో భిషతి అదే ఆత్మ యొక్క భయంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆత్మ యొక్క భయం చేత ఆ మన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆత్మ యొక్క భయం చేత వాయువు సంచరిస్తూ ఉంది ఇదంతా కఠోపరిషత్తులు విన్నారు కదా మీరు అంతే ఇంకేం కాబట్టి రాజు భయంతో వీళ్ళందరూ పనిచేస్తున్నారు కానీ ఆత్మ వల్ల ఇది జరుగుతూ ఉన్నది ఆత్మానం రాజవత్ సదా సదా రాజవత్ సదా ఎప్పుడు కూడాను అది ఉంటేనే ఇవన్నీ కూడాను కదులుతూ ఉన్నాయి అంటే సన్నిధి మాత్రేనా సన్నిధి మాత్రేనా చేసేదేమీ లేదు సన్నిధి అట్లా వచ్చిన సన్నిధి సన్నిధి మాత్రేనా సత్తా స్ఫూర్తి ప్రధానేనా సత్తా స్ఫూర్తి ప్రధానైనా దక్షిణాము స్తోత్రం సత్తాస్ఫూర్తి ప్రధానేనా కాబట్టి అవి ఉన్నవంటే సత్తా ఇదే అది ప్రకాశిస్తూ ఉన్నాయంటే ఇది ప్రకాశిస్తుంది ఆత్మ ఉంటే దేహం ఉంది ఆత్మ ప్రకాశిస్తుంది దేహం ప్రకాశిస్తుంది క్లియర్ క్లియర్ ఆత్మానం రాజవత్ సదా నెక్స్ట్ ఇట్లా ఉంది కదా విలక్షణంగా నైన్ ఇప్పుడు అర్థమైంది కదా విలక్షణంగా ఉంది కదా ఆత్మ సాక్షిగా ఉంది కదా ఇది వివేకం ఇది జ్ఞానం సపోజ్ ఈ జ్ఞానం లేదనుకోండి అజ్ఞానం ఈ వివేకం లేదనుకోండి అవివేకం వివేకంలో ఆత్మ సాక్షి విలక్షణం అవివేకం కనుకుంటే ఆత్మకర్త చూసారా నేను చేస్తున్నా నేను పోతున్నా నేను నేను నేను నేను నేను ఆ నేననే పదం ఉంది కానీ ఆ నేను అర్థం లేదు నేననేటువంటి అర్థం ఎక్కడుంది ఆత్మలో ఉంది నేననేటువంటి అర్థం మనకి ఇక్కడ ఒకసారి దేహంలో ఉంది ఒకసారి మనసులో ఉంది ఒకసారి బుద్ధిలో ఉంది అది కాబట్టి ఈ విలక్షణం ఆత్మ విలక్షణం అనేటువంటి జ్ఞానం కనుక లేకపోతే వీడు అవివేకంలో ఉంటాడు అవివేకంలో ఉండేవాడు ఆత్మని కర్తగా భావిస్తాడు అదే స్వామి చెప్పింది అర్జున నమాం కర్మాన్ని లింపంతే నమే కర్మ ఫలే స్పృహే అసలు కర్మలు అంటవై నన్ను నేను చేస్తే కదా కర్మలు నాకు అంటడానికి కాబట్టి కర్మ చేసిన వాడికి కర్మఫలం కావాలి నాకు కర్మలు లేవు కర్మఫలం లేదు ఎందుకని సర్వగతమై ఉండేటప్పుడు కర్మ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది ఐఎం ది యాక్షన్లెస్ అవేర్నెస్ యాక్షన్లెస్ అవేర్నెస్ సరేనా అంతటా నేనే ఉన్నా కర్మ ఎక్కడ జరుగుతుంది బ్యూటిఫుల్ ఇది అర్థం కాలేదనుకో ఆత్మకి కర్మ చేసేటువంటి పరిస్థితి అంటే కర్తృత్వం కర్తృత్వం ఉంది అంటాడు ఆత్మకి ఎవడు అవివేకం ఉండేవాడు ఈ కర్తృత్వం ఏదైతే ఆత్మకుందంటున్నాడో ఇది కేవలం కల్పితం ఇది కల్పితం నెక్స్ట్ వ్యాపృతేష్ంద్రియేష్వాత్మా వ్యాపారీ వాకినా దృశ్యతే ప్రావత్సవీ కర్తృత్వం ఆత్మకి కర్తృత్వం ఆత్మకర్తృత్వం ఉంది నతృత్వం ఆత్మకి కర్తృత్వం లేనే లేదు వ్యాపృతే వ్యాపృతే ఇంద్రియేషు అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చేస్తూ ఉన్నాయి కళ్ళు రూపాలు చూస్తూ ఉన్నాయి చెవులు శబ్దాలు వింటూ ఉన్నాయి నాలుక రుచి చూస్తూ ఉంది చర్మం స్పృశించి తెలుసుకుంటూ ఉంది చెవులు వింటూ ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో అవి చెరిస్తూ ఉన్నాయి అలా చెరిస్తూ ఉంటే ప్లీజ్ అవివేకినాం వివేకం లేనటువంటి వాళ్ళకి ఆత్మ వ్యాపారి ఇవ ఆత్మ వ్యాపారి ఇవ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చేరిస్తూ ఉంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది ఆత్మ ఆ వ్యవహారాల్లో ఉంది ఆ క్రియాకలాపాలలో ఆత్మ ఉంది ఆత్మ చేస్తూ ఉంది అర్థమవుతుంది అని వ్యాపృతేషు ఇంద్రియేషు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు కదురుతూ ఉన్నాయి ఆత్మ వ్యాపారి ఇవ ఈ పనులన్నీ చేసేది ఆత్మేనని ఈ కర్తృత్వం ఆత్మకే ఉందని అదే కదా నేను అహం పశ్చామంటాడు చూసేది ఎవరు కన్ను కదా అహం శృణోమి వినేది చెవి వినడానికి ఆధారంగా చైతన్యం ఉంది కానీ నేను వినేవాడిని కాదు చూసేవాడిని కాదు కదా జస్ట్ లిసన్ వ్యాపృతూ ఇంద్రియూ ఆత్మ అవివేకినా వ్యాపారి ఇవ వ్యాపారీ వాకినా వ్యాపారి ఇవ అవివేకినా సంధి వీడికేమో ఆత్మ పనిచేస్తున్నట్టే ఉంది ఎట్లాగంటే ప్లీజ్ అవివేకినా వ్యాపారి ఇవ దృశ్య అది అన్వయక్రమం వ్యాపృతే ఇంద్రియేషు వ్యాపృతే ఆత్మ అవివేకినాం ఆత్మ వ్యాపారి ఇవ దృశ్యతే కనపడుతుంది ఇంద్రియాలు కర్మల్లో ఉంటే ఆత్మ కర్మ చేస్తూ ఉన్నట్టుగా వివేకం లేనిటువంటి వాడి ఎగ్జాంపుల్ కావాలి కదా కథం అయ్యా ఎట్లాగూ అంటే అవివేకినాం ఆత్మ వ్యాపారి ఇవ అంటే కర్త ఇది కర్త ఇది ఆత్మ కర్త ఇది దృశ్యతే అది కర్తగా కనపడుతుంది కథం యథా అభ్రేషు దావచ్చు దావచ్చు అంటే పరిగెత్తడం అభ్రేషు దావచ్చు మేఘాలు పరిగెత్తుతూ ఉంటే శశి ధావన్నివ దృశ్యత ఇది రాత్రిపూట ఒక్కోసారి మనం చూస్తాము వేసవకాలంలో కనపడుతూ ఉంటాయి శరదృతువులో కనపడుతూ ఉంటాయి మేఘాలు మెల్లగా పోవడం అట్ల నుంచి ఒక్కోసారి స్పీడ్గా కదలత ఉంటాయి చూడండి సరతూ ఉంటాయి ఆ మేఘాలు ధావన్ అది అభ్రేషు ధావత్సు మేఘాలు కదులుతూ ఉంటాయి చంద్రుడు అక్కడ ఉంటాడు మేఘాలు ఇక్కడి నుంచి చూచేవడంలో అంతా మేఘాలు ఉంటాయి కాదు మేఘాలు కదులుతూ ఉంటే మనకేమనిపిస్తుంటుంది చంద్రుడు కదులుతుంటనిపిస్తుంది యదా అభ్రేషు ధావత్సు మేఘాలు పరుగులెత్తుతూ ఉంటే అబ్బా చంద్రుడు ఈ ఈ మేఘోల నుంచి ఆ మేఘాలోకి వెళ్ళాడండి ఈ మేఘాం నుంచి ఆ మేఘోలకి ఎవరు అనేది తెలిసివే పిల్లలు అనేది మనం అనం మనం పిల్లలుగా ఉన్నప్పుడు అన్నాం అన్నమాట వచ్చేస్తున్నాడు చంద్రుడు వచ్చేస్తున్నాడు చందమాం వచ్చేస్తుంది చందమా ఎదుగుపోతున్నాడు ఆ పెద్ద మేఘంలోకి వెళ్ళాడు చిన్న మేఘంలోకి వస్తూ ఉన్నాడు అని ఏమీ లేన అక్కడే ఉన్నాడు మేఘాలు పరిగెత్తుతూ ఉన్నాయి మేఘాలు పరిగెత్తుతూ ఉంటే చంద్రుడు పరిగెత్తుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది యథా అబ్రేషు ధావచ్చు శశి ధావన్నివ దృశ్యత ఇది చంద్రుడు పరిగెత్తుతూ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుందో అట్లాగే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో కర్మలు చేస్తూ ఉంటే ఆత్మ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆత్మకి ఇంద్రియ వ్యాపారాలన్నీ అంటగడుతూ ఇది అంతకట్టేవాడు అవివేకినాం చిన్నపిల్లలంటే జ్ఞానం లేనివాడు గనక అవివేకులు ఇక్కడ కూడా అవివేకినాం కాబట్టి కర్తృత్వం అనేటువంటిది ఆత్మక లేదు చంద్రుడు అనేటువంటి వాడు చెలించడం లేదు చంద్రుడు చెలిస్తున్నాడని నువ్వు చెప్పడం ఏదైతే ఉందో అది కర్తృత్వం కాదు కల్పితం ఆత్మ ఏదైతే పనిచేస్తుందని నువ్వు అంటున్నావో కర్తృత్వం ఉందంటున్నావో ఆత్మ అకర్త కర్త కాదు నువ్వు కర్తృత్వం ఆత్మకి ఆపాదిస్తూ ఉన్నావు చంద్రుడికి ఎట్లాగైతే పరిగెత్తున్నాడని చెప్తున్నావో ఆత్మ కూడా నువ్వు క్రియాశీలత్వాన్ని ఆత్మకు తీసుకొచ్చి పెడుతున్నావు చంద్రుడు పరిగెత్తడం లేదు ఆ బెరసు తావచ్చు మేఘాలు మాత్రమే పోతు ఉన్నాయి ఇక్కడ కూడాను ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపృతేషు ఇంద్రియేషు వ్యాపృతేషు ఆత్మ వ్యాపారి ఇవ దృశ్యతే ఎవరికి అవి వేకినం ఈ విధంగా తెలుస్తూ ఉంది కాబట్టి ఆత్మచరిస్తూ ఉంది అంటాడు ఆత్మకేమో కర్తృత్వం లేదు కాబట్టి ఆత్మకర్త కాదు ఆత్మకి అర్థెప్పుడైతే కాదో భోక్త అసలే కాదు ఆత్మకి ఏ ఫలితమో అవసరం లేదు ఇది ఇంకొక రకంగా చూడండి మీకు ఈ తృప్త భవిష్యమని చెప్తాను నేను దాంట్లో ఆ కోణంలో నుంచి చూడండి ఇప్పుడు కదులుతూ ఉంది ఆత్మ చెరిస్తూ ఉంది అన్నాడు అనుకోండి ఆత్మ చెలిస్తూ ఉంది ఆత్మ చరిస్తూ ఉంది చెరిస్తూ ఉండే దేహం కళ్ళు చూస్తున్నాయి కదా అహం పశ్చామి ఇప్పుడెవరు ఆత్మ నడుస్తూ ఉందంటవి దేహం ఆత్మ చూస్తూ ఉందంటవి కన్ను ఇంతకీ కన్ను లేకపోతే దేహమా అంటే ఇంద్రియాలా లేకపోతే దేహమా ఏది ఆత్మ ఒకదాన్ని అంటే ఆత్మ చెరిస్తూ ఉంది చరించాలంటే సంకల్పం ఉండాలన్నా లేదా నేను అక్కడికి పోవాలంటే ఆలోచన ఉండాలన్నా లేదా అది ఎవరిది ఆత్మ సంకల్పించింది ఎప్పుడైతే ఆత్మ పోతుందని వెంటనే ఆత్మ సంకల్పించింది నెక్స్ట్ మళ్ళీ మనం అడుగుతాం ఆత్మ ఎందుకు సంకల్పించింది అడిగిపోవాలని ఆత్మకి కోరిక ఉంది అడిగిపోవాలని మళ్ళీ అడుగుతాం ఆత్మకి కోరిక ఎందుకుంది సార్ ఆత్మలో వెళుతుంది ఇక్కడ సుఖం లేదు కనుక అమ్మగారింటికి పోతే అక్కడ సుఖం వస్తుంది అందువల్ల అత్తగారింటి నుంచి కొన్ని రోజులు అమ్మగారింటికి ఉపయోగిస్తాము అత్తగారింట్లో సుఖం లేదు అమ్మగారింటికి మనం పోతే మనకు సుఖం ఉంటుంది వాళ్ళకి పోద్ది ఓకే ఏనాయనా అంతేనా ఓకే అందరూ వాళ్ళ అనుభవంలో నుంచి కదా ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉంది ఈ అనాలిసిస్ దేహం ఆత్మని ఆత్మ చరిస్తూ ఉంది అన్నాడు అనుకోండి మనం అడుగుతాం ఎందుకు చర్య ఉంది అని ఎక్కడ పోతుంది ఆత్మ ఇది అహం దేహ అన్నాడు అనుకోండి ఎక్కడ పోతున్నాం అంత ఎక్కడ పోతున్నామంటే అక్కడే పోతున్నాను అంటాడు ప్యాట్నిస్ సెంటర్ పోతున్నాను అంటాడు తప్పులేదు ఎవరు పోతున్నారంటే దేహం పోతుందంటే పర్వాలేదు ఆత్మ పోతుంది ఆత్మ ఆల్రెడీ అక్కడ ఉంది ప్యాట్నిస్ సెంటర్లో అక్కడ లేకపోతే ఇక్కడి నుంచి పోలేవు వచ్చిన బాధ అది అందువల్ల అక్కడికి పోతున్నానంటే అక్కడ పోవాలని సంకల్పించింది ఎవరు ఆత్మ అక్కడ పోవాలని ఎందుకు సంకల్పించింది తృప్తి లేదు కనుక తృప్తి లేనిది ఆత్మ అది అందువల్ల క్రియాశీలత్వం ఉండడానికి అవకాశం లేదు ఆత్మకి ఆత్మ కర్తృత్వం గనక ఉన్నదా దాని వెనక సంకల్పం ఉంది సంకల్పం ఉన్నదా వెనక కోరిక ఉంది కోరిక ఉందా వెనక అసంతృప్తి ఉంది అసంతృప్తి ఉందా అది ఏదైనా కావచ్చు కానీ ఆత్మకి ఎందుకు అవకాశం లేదు నిత్యతృప్తోహం ఇది కనెక్షన్ ఇది కనెక్షన్ అందువల్ల దృశ్యతే అభ్రేషు దృశ్యతే అబ్రేషు ధావత్సు ధావన్నివ యథా శశి కాబట్టి ఆత్మ అనేటువంటిది మారదువు ఇక్కడ కర్తృత్వం దీర్ఘైతే ఉందో అది మారుతా ఉంది పనులు చేస్తూ ఉంది దేహం ఇది మారుతూ ఉంది పూర్వం ఉన్నట్టుగా ఇప్పుడు లేదు దేహంలో మార్పులున్నాయి ఇంద్రియాల్లో మామూలు మార్పులున్నాయి కర్త మారుతా ఉన్నాడు అందుకని కదా ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరే ఎందుకు అడుగుతాం మనం ఒక నాలుగు సంవత్సరాల తర్వాత కనపడ్డాడు ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంటే అప్పుడేదో చేశాడు నేను అర్థం మన తెలిసినప్పుడు అంతేనా అప్పుడు సీ ది వర్డ్ సెంటెన్స్ చూడండి ఎప్పుడైనా కొత్తగా నాలుగు సంవత్సరాల మీరా ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇదానే ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంటే అప్పుడు అప్పుడు ఏదో చేశాడని అర్థం అప్పుడు ఏం చేశాడో తెలుసు అప్పుడు ఏదైతే చేశాడో వాడు అదే చేస్తూ ఉంటాడని నువ్వు ఎందుకు అనుకో కర్త మారతాడు అప్పుడు ఆ కొంపూల్చాడు ఇప్పుడు ఏ కొంప కొలుస్తున్నాడు లేదు అప్పుడు ఆఫీస్లో పనిచేసాడు ఇప్పుడు ఏ ఆఫీస్లో పనిచేస్తాడు అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఎందుకని కర్త మారతాడు ఆత్మ మారేది కాదు కర్త లక్షణం కర్తే గనక ఆత్మ అయితే మారే లక్షణం కర్తకు ఉండేటప్పుడు కర్త లక్షణాలు ఆత్మకు ఉండాలి ఆత్మ కూడా మారేదైతే ఇంకా ఆత్మ కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు నశించిపోద్ది మారేది ఏదైనా నశించిపోద్ది అండర్స్టాండ్ ఇట్లా మననం చేసుకుంటూ పోవాలా సుస్థిరంగా బుద్ధిలో ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలా సరేనా మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాటిలో చొచ్చుకుపోయి అదిగో ఆ కవిలా కవిలాగా సరేనా అలా కాకుండా ఇప్పుడు వింటున్నా కూడా జరుగుతూ ఉంది అందుకని చెప్తున్నాను నేను ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ వేదాంతం అనేది తమాషా కాదది మనం నిరంతరం దాంట్లో ఉండాలి నువ్వు ఏ పని అన్నా చెయ్యి ఏ పని అన్నా చెయ్యి నువ్వు ఆఫీసుకు పోయినా కూడాను నువ్వు సాక్షి అనేటువంటి భావన నీకుండాలి నువ్వు పోతూ ఉన్నా సాక్షి భావన నీకు ఉండాలి ఎవరిని చూస్తూ ఉన్నా సాక్షి అనేటువంటి భావన నీకు ఉండాలి నువ్వు వంట చేస్తున్నా సాక్షి భావన నీకు ఉండాలి లేకపోతే వేరే రకంగా అయిపోతుంది నువ్వు ఏ రాస్తున్నా కూడా సాక్షి భావన ఉండాలి గ్రంథం రాసినా లేదా నేను కర్తనేస్తావు వెంటనే ఎంత బాగా రాసానండి నేను నేనే రాయగలను ఎవరు రాయో వచ్చేస్తుంది ఖర్త అయిపోతావు ఖర్త అయినప్పుడు నువ్వు మనసు అవుతావే కానీ ఆత్మ ఎందుకు అవకాశం లేదు నేను చొక్క బాగా గుట్టాను అన్నాడు అనుకోండి ఖర్త అవుతాడు నేను ఈ బాగా చేశాను అన్నాడు కానీ ఇంక దాంట్లో పడిపోద్ది ఈ ఇది చేశాను కదా రేపు ఇంకోటి చేస్తా చెయ్యి ఎన్ని జన్మల్లో దిస్ ద థింగ్ అండర్స్టాండ్ ప్రతి క్షణం ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అదే ఉండాలి మనసులో అదే ఉండాలి అప్పుడే ముక్షు అవుతాడు అప్పుడే జిజ్ఞాసు అవుతాడు అటువంటి వాడే మోక్షాపేక్ష కలిగిన వాడు అవుతాడు అటువంటి వాడికి కేవలం ఏదేదో భావాలు పెట్టుకొని వాటిబడి ఏలాడతా ఉరి తీసుకున్నట్టే ఉంటుంది మనల్ని ఉరిదీసేవాళ్ళు ఎవ్వరూ లేరు మన భావాలే మనల్ని ఉరిదీస్తా పోతాయి ఆ ఆత్మ భావన సుస్థిరంగా మనసులో లేకుండా చేస్తుంది విలక్షణ స్థితి లేకుండా చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆత్మసాక్షి అనేటువంటిది మారేది ఉంటుంది కాదు కర్త మారుతా ఉండాడు కాబట్టి నేను కర్త అవకాశం లేదు ఇది ఎందుకు కనపడతా ఉంది అది అవివేకినాం అది ఇంపార్టెంట్ ఏంటంటే కాసేంటి స్వామిజీ అంటే అవివేకినాం వ్యాపారి ఇవ దృశ్యతే అవివేకినాం శశి ధావన్నివ దృశ్యతే ఇది చంద్రుడు పోతూ ఉండడం అనుకో అవివేకం ఆత్మకర్తృత్వం ఉందనుకోవడం కూడా అవివేకం ఇది కేవలం అవివేకం తప్ప ఇంకొకటి కానీ కాదు సూర్యోదయం అయింది నో సూర్యుడున్నాడు అంతే సూర్యుడు పోతున్నాడన్నో సూర్యాస్తమయంనో చంద్రోదయంన్నో ఇవన్నీ కూడా రిలేటివ్గా మనం మాట్లాడుకుంటున్నాం సూర్యుడు పుట్టింది లేదు పోయింది లేదు ఎప్పుడూ ఒక విధంగా ఉండాడు మనం ఈ విధంగా భావన చేసుకుంటున్నాం అంతే నెక్స్ట్ స్వామీజీ అయితే ఇప్పుడు ఈ పనులన్నీ జరుగుతాడు వెరీ ప్రాక్టికల్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా స్వామీజీ అవును ఆయన దేహం పనిచేస్తుంది మనసు పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి ఇప్పుడు దేహం నడుస్తుంది అనుకో దేహం నడవడానికి దేని మీద ఆధారపడి ఉంది అదే చైతన్యం చైతన్యం మీద ఆధారపడి ఉంది ఆత్మ మీద ఆధారపడి సపోజ్ చైతన్యం దీని నుండి కనుక సూక్ష్మశరీరం వేరైపోయినప్పుడు ఇది చనిపోతుందని మనం తెలుసుకున్నాం కదా మనం కాబట్టి ఆత్మస్ఫూర్తి లేదు సత్తాస్ఫూర్తి ప్రధానం కాదు అందువల్ల అది శవం అంటున్నాం మనం కాబట్టి ఏది ఎక్కడ ఏ పని చేసినా దేహం పని చేసినా ఇంద్రియాలు చరించిన మనసు ఆలోచించిన బుద్ధి నిశ్చయించినా ఏమి చేయకుండా నువ్వు సుషుప్తిలో గాఢ నిద్రలో పడి ఉన్నా కూడాను ఇవన్నీ పంచకోశాలన్నీ కూడాను ఆత్మని ఆశ్రయించుకొనున్నాయి ఆత్మ నిరాశ్రయంగా ఉంది ఆత్మ నిరాశ్రయంగా ఉంది ఎందుకని సర్వగత అపి ఆత్మ యథా సదా సర్వగతోప్యాత్మ అంతటా ఉండేదే కనుక అది మరొకదాన్ని ఆశ్రయించుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ ఇంద్రియాలు చెరిస్తున్నాయి దేహం నడుస్తూ ఉంది అహం అకర్త అహం నా అహం కర్త అహం కర్త అహం ఆ కర్త సిట్ ఆత్మచైతన్యమాశ్రీత్య దేహేంద్రియ మనోధియ लोक यहाँ पाठातर उ इकड़ स्वक्रिया स्वकीयाधेशुन पुस्तक उदी तपनक अभी तपनक स्वकीय अर्देशु स्वकीयाधेशु అంటే వాటి వాటికి సంబంధించిన విషయాల్లోనే అర్థం స్వక్రియార్థేషు వాటికి సంబంధించినటువంటి క్రియల్లోనే అర్థం తప్పులేదు పటాంతరం అది ఆత్మచైతన్యం ఆశ్రిత్య దేహ ఇంద్రియ మనహధీ స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జన సూర్యలోకమే సూర్యలోకం యథా జనా ఇప్పుడు చూడండి ఇంద్రియాలు ఎట్లా చేరిస్తున్నాయో ఇప్పుడు ఇంద్రియాలంటే అంతఃకరణ కూడా కదా అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు ఆత్మచైతన్యం అశ్రిత్య ఆత్మచైతన్యం ఆశ్రిత్య కాబట్టి ఆత్మని ఆశ్రయించుకొని దేహ ఇంద్రియ మనోధియ దేహము ఇంద్రియాలు మనస్సు ధై్ బుద్ధి ఇవేవైతే ఉన్నాయో అవి ఆత్మచైతన్యాన్ని అంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మని ఆశ్రయించుకొని స్వక్రియార్థేషు వర్తంతే వర్తంతే ప్రవర్తన్ వాటి వాటి పనులల్లో అవి పోతూ ఉన్నాయి స్వక్రియ వాటికి సంబంధించిన పనులు అంటే ఏంటి కళ్ళు చూస్తూ ఉన్నాయి చెవులు వింటూ ఉన్నాయి చెవులు చూడవు కళ్ళు వినవు అది స్వక్రియ ఏ ఏ పనులల్లో అవి పోతూ ఉన్నాయి కళ్ళు చూస్తూ ఉన్నాయి చెవులు వింటూ ఉన్నాయి ముక్కు వాసన చూస్తూ ఉంది నాలుగు రుచి చూస్తూ ఉంది చర్మ స్పృశించి తెలుసుకుంటుంది వాటి వాటి పనుల్లో స్వే స్వే కర్మణి వర్తంతే ప్రవర్తన్ే కథం ఎట్లా తర్వాత చూస్తాం కాబట్టి ఇంద్రియాలు చూడండి తమాషా చూడండి ఆత్మచైతన్యం ఆశ్రీత్య దేహేంద్రియ మనోధియ మనోధయ స్వక్రియార్థిషు వర్తంతే సూర్యలోకం యథా జనా అది ఆత్మచైతన్యాన్ని ఆశ్రయించుకొని మనం చేసేటువంటి కార్యక్రమాల్లో దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి వాటి వాటి పనులు అవి ఉన్నాయి ఆయా కార్యరంగంలో సాగుతూ ఉన్నాయి ఎట్లాగా స్వామీజీ కథం సూర్యాలోకం జనా యదా జనా ప్రవర్తంతే ఏది సూర్యాలోకం ప్ర ప్రకాశతే అట్లా యదా సూర్య ప్రకాశతే ఆదిత్య సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు అనుకోండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సూర్యోదయం గానంత వరకు రాత్రి పడుకునే ఉంటాం కదా చీకట్లో పడుకుని సూర్యుడు వచ్చేసాడు అనుకోండి అక్కడి నుంచి మనం మన పనులలోకి మనం వెళతాం అందరం ఒకే పనిలోకి వెళ్ళాం ఎవరెవరు ఏ ఏ పనుల్లోకి వెళతాలో వాళ్ళలోకి వెళతారు కానీ ఇద్దరు పరిగెత్తుకుంటూ పోతారు ఒకడు పాలు ఎత్తుకొని పోయేవాడు ఒకడు పాలు కొనడానికి పోయేవాడు అర్థమవుతుంది వీడి చేతిలో చిన్న చెంబు ఉంటుంది వాడి చేతిలో పెద్ద బింద్ ఉంటుంది వాడు సైకిల్ కట్టుకుని పోతూ ఉంటాడు వీడి సైకిల్ ఎక్కిపోతూ ఉంటాడు ఇద్దరు ఒకే చోటు వాడు పోస్తాడు వీడు పోయించుకొని వస్తాడు వీడు లేట్ అయితే వాడి పోస్తాడు ఒకవేళ వీడు టైం ఇవ్వే వీడు నీళ్లు పోసుకొని ఇంటికి తీసిపోతాడు మళ్ళీ ఆవిడ పోయిన అవసరం లేకుండా అర్థమవుతుందే జస్ట్ లిస్టన్ కాబట్టి ఇవి అన్నీ కూడాను వాటి వాటి పనులల్లో పోతారు ఎవరు ఏ పనులు చేస్తున్నారనేది వేరే విషయం సూర్యోదయం జరిగిన తర్వాతే వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటారు సూర్యుడిని ఆశ్రయించుకొని మనం కర్మలు చేసుకుంటూ ఉన్నాము ఎగ్జాంపుల్ అట్లాగే ఆత్మచైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోదేహ స్వక్రియార్ వర్తంతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు శ్లోకానికి తర్వాత శ్లోకానికి మధ్యలో ఉంది దేహళ దీప న్యాయం దేహళ దీప న్యాయం అంటే గడప మీద దీపాన్ని పెట్టడం గడప మీద దీపం పెడితే బయటకి వెళుతరు వస్తుంది లోపలికి వెళుతరు వస్తుంది బయటకు దీపం పెడితే బయటే వెళుతురు లోపల దీపం పెడితే లోపలే వెళుతురు గడప మీద పెట్టామనుకోండి అటు ఇటు వస్తుంది ఇది దేహళి దీపం న్యాయం అట్లాగే ఇక్కడ కూడాను ముందుండే శ్లోకాన్ని వెనకుండే శ్లోకాన్ని రెండింటినీ ప్రభావితం చేస్తుంది దేహళి దీప న్యాయం ముందుండే శ్లోకం ఏంటి అవివేకుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆత్మ కూడా కర్త అనుకుంటున్నాడు ఇందువల్ల వివేకంలో పెంచిన చేత కదా దీని అర్థం ఏంటి తెలుసా ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని దేహ ఇంద్రియ మనోబుద్ధులు చెరిస్తూ ఉంటే వాటి వాటి వ్యాపారాల్లో సూర్యుడు వచ్చిన తర్వాత ఎవరి కర్మలు వాళ్ళు చేసుకున్నారో అలా చేసుకుంటున్నారు అది తెలుసు కదా ఎందుకో తెలుసా ఇవన్నీ ఆత్మచైతన్యాన్ని ఆశ్రయించుకొని చెరిస్తున్నాయి కదా వాటి వాటి పనుల్లో ఉన్నాయి ఆ పనులన్నీ ఆత్మకు చూపిస్తాడు అదే వచ్చిన బాధ ఇది ఆశ్రయమని ఎప్పుడైతే అన్నాడో ఆశ్రయ ఆశ్రిత సంబంధ ఆశ్రయ ఆశ్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా అంటే ఒకదాని లక్షణాలు ఇంకో దాంట్లో తీసుకెళ్ళడం ఇదంతా అదే ప్రజలు ట్రైన్లో పోతూ ఉంటాడు కదిలేదు ఎవరు ఒక్కోసారి మనం రైల్వే స్టేషన్లో మన ట్రైన్ నిలబడుకొని ఉంటుంది పూర్వం అంతా ఇవన్నీ ట్రైన్లలో ప్రయత్నం ప్రయాణం చేసేటప్పుడు నేను కూడా అడిగేవాడిని అడుగుతుంటే ఒక్కొక్కరు దిగిపోయి వస్తుండీ నేను ఎక్కడ దిగేవాడిని కాదు ఎక్కేవాడిని కదా అని కూర్చుంటాను దిగడానికి లేదు ఎక్కడానికి లేదు ఘోష వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఏమండి ఇంకా లేట్ అయ్యాండి నేను ఏమంటానండి ఏంటో స్వామీజీ మళ్ళీ ఇంకో దానికి సిగ్నల్ ఇచ్చాడండి ఇంకో ట్రైన్ రావాలంటే మళ్ళీ తర్వాత ఇంకో ట్రైన్ గూడ్స్ వస్తుందట అక్కడ బడి ఉంటాం సరేనా అప్పుడు సర్రని ట్రైన్ పోస్తుంది అది మనది ఏమో నిలబడుకొని ఉంటుంది మనం దాన్ని చూస్తూ ఉంటాము మనం పోతున్నట్టుగా ఉంటుంది చూడ మీరే అందరి అనుభవంలో ఉంది పోయేది ఆ పక్క ఆ ట్రాక్ మీద పోతా ఉంది బండి మంది ఈ ట్రాక్ మీద ఉంది మంది కదలడం లేదు అది కదులుతూ ఉంది అది కదులుతూ ఉంటే ఇది కదిలినట్టుగా ఉంటుంది కొంత డౌట్ వస్తుంది వాడు చిన్నవాడికి కిందకు దిగాడు వచ్చే లేదు ఇటు తిరుగుతాడు ఇటు చూసి అది వెళ్ళిపోతా ఉందని మరి చిన్నవాడికి కిందకు వాడు వచ్చాడ లేదని ఇటు చూస్తాడు చూసినప్పుడు అర్థం అవుతుంది మంది పోవడం లేదని ఎందుకంటే ఇటు కనపడుతుంది అది స్టేషన్ కనపడుతుంది ఓహో అది పోతుంది నిలబడి ఉండేదాన్ని చూస్తే ఏది పోతుందో తెలుస్తుంది స్థిరంగా ఉండే ఆత్మను నువ్వని తెలుసుకున్నప్పుడు నడిచేది ఏదో నీకు అర్థమవుతుంది అంతేగాని దాన్ని కనుక చూస్తూ పోయినామనుకో దేహాన్ని మనసుని ఇంద్రియాలని బుద్ధిని అవి చూస్తా పోతే కనుక మనమే పరిగెత్తున్నట్టుగా ఉంటుంది మేము చిన్నప్పుడు మీకుందా లేదా అనుభవం తెలియదు కానీ నా ఉండేది ఇది కూడా సరిపోద్ది ఎగ్జాంపుల్ మేము నది వచ్చినప్పుడు ఒకసారి పైన వర్షాలు పడి నదులు అట్లాగే వానలు ఎక్కువ వచ్చినప్పుడు నదులు నది ప్రవహిస్తూ ఉంటుంది మా ఊరిలో రెండు ఉండేటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఉండేది మధ్యలో ఊరు ఆ నది ప్రవహిస్త నది వచ్చింది ఏరు వచ్చిందనేవాళ్ళు ఏరు పారుతూ ఉంటుంది మేము వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే ఒక చోట నిలబడి వంగి బాగా చిన్నప్పుడు వంగి ఇలా చేతులు పెట్టి నీళ్ళల్లో ఇలా చేతులు పెట్టి వంగేవాళ్ళం చేతుల వరకే ఉంటాయి నీళ్ళు కొద్దిసేపు అయిన తర్వాత మేము పోతా ఉన్నట్టు కూడా రివర్స్లో నీళ్ళు ఇట్లా ప్రవహిస్తుంటాయి ఎదురీతలాగా మనం ఇట్లా నిలబడి నీళ్ళు వాటి కాదు లాభం లేదు సేమ్ ఫ్లో కాదు ఇట్లా వస్తుంటుంది కదా మీరు ఇప్పటికైనా చూడండి ఎక్కడైనా మనం కన్నా నిలబడి వంగి ఇప్పుడు ఎక్కడ వంగుతాము స్వామి బెల్ట్ వేసుకో వదిలే పోనీ నన్ను నమ్మండి పోనీ ఇదిగో చిన్నపిల్లల్ని పెట్టండి లేకపోతే ఇలా పెట్టి ఇట్లా వంగి ఇలా పెడితే ఇట్లా పోతూ ఉంటుంది కదా అంటే నీళ్ళు ఇట్లొస్తుంటాయి మనం అభిముఖంగా అభిముఖంగా ఉంటాం ఉన్నప్పుడులా కొద్దిసేపు అలాగా చూస్తూ ఉంటే మనం పోతున్నట్టు ఉంటుంది మాకు చిన్నప్పుడులా భయమేసే వరే నేను పోతానరా నేను పోతాను అని ఇంటి చూసేవాళ్ళం గట్టి మీద చూసామనుకోండి నీళ్లు పోతున్నాయి కానీ మనం కాదని తెలుస్తుంది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి చెలిస్తూ ఉంటే దాన్ని చూచినప్పుడు అది చెలుస్తుంది పోయి నేను చెలిస్తున్నాను అని కారణం ఏంటో తెలుసా నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా చెలించే స్వభావం ఉంది కదా నా కళ్ళకి చెల్లించే స్వభావం ఉందా లేదా ఇంపార్టెంట్ అది కళ్ళు చెల్లిస్తుందా అందువల్ల ప్రాబ్లం ఇక్కడ రూపంలో కళ్ళకొస్తుంది కానీ ముక్కు కాదు వచ్చేది ముక్కు అసలు చెల్లించదు పడిషయం పట్టిన మనం చెల్లించాల్సిందే అది అసలు కాదా మనం ఎట్లా గుడ్డెత్తుకోవాలి అర్థమవుతుంది కళ్ళు చెలించే స్వభావం కళ్ళకుండా కనుక నీళ్లు ప్రవహిస్తూ ఉంటే రైలు పోతూ ఉంటే అది చలనంలో ఉండేటప్పుడు ఈ చెల్లించే స్వభావం ఉంది కదా వీటికి చెల్లించడం గౌతమ్డు ఇంకా డాన్స్ అయితే సరేనా ఇది ఇలా ఎప్పుడైతే చెలిస్తున్నాయో చలన స్వభావం దీనికి ఉంది గనక చలనశీలం గనక అది చెల్లిస్తూ ఉంటే చెలించే లక్షణం ఇక్కడ ఉండడం నేను చెల్లిస్తున్నాను అని ఇదనుకుంటే అందువల్ల నేను పోతున్నాననేది భావన ఎట్ల వస్తుంది అంటే కళ్ళకి రాదు కళ్ళు చెలించే స్వభావం ఉండయి కాదు నీళ్లు ఉంటే కళ్ళు చెలించాయి అటు ట్రైన్ కదిలిపోతూ ఉంటే కదిలే కళ్ళు కనుక ఇవి మేము కదులుతున్నామేమనుకుంటే దీన్ని మనసు అది ఇంకా దీనికన్నా ఏమైనా తంబేమని అవన్నీ తంబేమని కదా అది ఇంకా ఎప్పుడు చెల్లిస్తుంటుంది కనుక ఈ లక్షణాలు అది వేసుకుంటుంది తర్వాత బుద్ధి నేను కదిలేవాణ్ణి అది ఆమృతి ఇది జీవనామకం జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి బుద్ధిలో అది పడ్డప్పుడు నేను జీవుడు అనేటువంటి భావన వస్తుంది చూచారా ఇది ఇట్లా వస్తుంది ఒకటి కదులుతూ ఉంటే అందువల్ల దేహం కదులుతుంటే దేహ ధర్మాలు తనలో వేసుకొని ఇంద్రియాలు కదులుతుంటే ఇంద్రియ ధర్మాలు తనలో వేసుకొని మనసు కదులుతుంటే మనసు ధర్మాలు తనలో వేసుకొని కాబట్టి ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని దేహము ఇంద్రియాలు మనసు బుద్ధు చెరిస్తూ ఉన్నాయి వాటి వాటి పనులలో అవి పోతూ ఉన్నాయి సూర్యుడు సూర్యోదయం అయిన తర్వాత ఎవరెవరి కర్మలు వాళ్ళు చేసుకొని పోతూ ఉన్నారు కానీ మీరు ఏ కర్మలు చేసుకున్నా సూర్యుడికి మాత్రం అంటవు అంతేనా సూర్యుడు వస్తేనే క్రియలు నడుస్తాయి కర్మలు నడుస్తాయి సూర్యుడు వచ్చాడని నువ్వు సూర్య నమస్కారాలు చేసి చూడు తమాషా నువ్వు జపం చేసి ధ్యానం చేసి గీతాపారాయణం చేసావు అనుకోండి ఇది పుణ్యకార్యం పవిత్రమైన కార్యం సత్కార్యం దీని ఫలం సూర్యుడికి పోదు దీని కా ఫలం గనక సూర్యుడికి పోయేటట్లయితే సూర్యుడు రాగానే ఒక మర్డర్ చేస్తే ఆ పాపం కూడా సూర్యుడికి పోవాలి ఈ పుణ్యము ఆయనకి పోదు ఆ పాపం ఆయనకి పోదు ఈ పుణ్యం పోదు గనక ఆయన సుఖపడేది లేదు దీనివల్ల ఈ పాపం పోదు గనక ఆయన దుఃఖపడి సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి వాడు అది ఆత్మ నువ్వు ఏది చేసినా అది ఆత్మక మాత్రం అంటేందుకు అవకాశం లేదు ఆత్మని ఆశ్రయించుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దేహం చెలిస్తుంది మనసు ఆలోచిస్తుంది కాబట్టి తు ప్రవర్తే ఆయా విషయాలు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి కానీ అవి ప్రవర్తిస్తూ ఆ సత్త వాటిది కాదు ఆ స్ఫూర్తి వాటిది కాదు అవి అలా ఉన్నాయంటే ఆశ్రయించుకొని ఉన్నాయి దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి ఆత్మ చైతన్యం ఆశ్రిత్య కాబట్టి ఆశ్రయ ఆశ్రిత సంబంధ అస్థి నవా అయితే ఆశ్రయ ఆశ్రిత సంబంధం ఉందా స్వామీజీ ఉంది అన్నమా సంభవతి అద్వైత హాని భవతి ఆత్మ ఒకటే నేను ఇంతకుముందు చెప్పావు కదా సదా సర్వగతోప్యాత్మ అని అన్నప్పుడు ఆత్మ అఖండము అనంతం అంటూ ఉంటే ఆశ్రయ ఆశ్రిత సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది ఏది ఎవరిని ఆశ్రయించుకొని ఉంది ఆత్మని ఆశ్రయించుకొని ఉండడానికి రెండో వస్తువు అంటూ ఆత్మకన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే ఆశ్రయాశ్రిత సంబంధం ఆశ్రయ ఆశ్రిత సంబంధమే కనుక దరి ఇప్పుడు చూడండి ఏం నేను ఆశ్రయ ఆశ్రితం అంటే ఇది ఇప్పుడు ఉంది ఇది ఇది కళ్ళజోడు ఇది దీని మీద పెట్టాను నేను ఇది ఇది ఉంటే ఇది ఉంది ఇది ఆశ్రయించుకొని ఉంది దాన్ని దీనికి ఆశ్రయంగా ఇది ఉంది ఆశ్రయస్థానం ఇది ఆశ్రయించుకొని ఉంది కాబట్టి ఆత్మ కూడాను ఆశ్రయస్థానం అయితే దాన్ని ఆశ్రయించుకొని దేహేంద్రియ మనోబుద్ధులు ఉంటే అవి ఉన్నాయని అర్థం అవి కూడా ఉన్నాయని అర్థం ఇది ఉన్నదని అర్థం రెండు ఉన్నాయి అర్థం రెండు ఉంటే ద్వైత భవతి ద్వైత సంభవతి అద్వైత హానిహి భవతి ఇటువంటి చోట ద్వైతులు మాట్లాడతారు ఏమైనా తెలుసా వాళ్ళు ఎన్నో మాట్లాడతారండి స్వామిజీలు వాళ్ళు అంటాను ఇప్పుడు ఈ మాట్లాడున్నాడే ఆత్మచైతన్యం ఆశ్రి అన్నాడే ఆశ్రయ ఆశ్రత సంబంధం కాదా అది అని అనుకుంటాడు అందువల్ల సార్ ఈ ఇంద్రియాలు కర్మలు చేసుకుంటూ పోతున్నాయి ఇది ఆశ్రయ ఆశ్రిత సంబంధం కాదు నీకు అర్థం కావడం కోసంగా అలా చెప్పాను అజ్ఞానులు అలా అనుకుంటారు అసలు యాక్చువల్గా ఏమి సంబంధం ఉందో తెలుసా ఆశ్రయ ఆశ్రత సంబంధం కాదు అధ్యస్థ సంబంధం ఏమి సంబంధం అధ్యస్థ తెలుసు కదా అధ్యస్థ అంటే ఏంటో దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని ్య వివేకేన గగనేదివత్ ఆశ్రయ ఆశ్రత సంబంధం నాస్థి ఓకే ఎందువల్ల అద్వైత హాని భవతి అద్వైతానికి భంగం వస్తుంది ఆయన మరి ఏం సంబంధం అండి ఇది ఇది చెప్తున్నాడు విను ఈ ఇంద్రియాలని వాటి కర్మల్ని ఏ విధంగా భావిస్తారో అజ్ఞానులు చెప్తూ ఉన్నాడు ఇది దేహ దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచిదాత్మని అధ్యస్యంతి అవివేకేన అధ్యస్యంతి అవివేకేనా క్లియర్ తర్వాతే ఎగ్జాంపుల్ మళ్ళీ కథం గగనే నీలతాధిపతి బ్యూటిఫుల్ ఇది ఏంటన్నా దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి కాబట్టి దేహము ఇంద్రియాలు గుణాన్ని అన్నప్పుడు మనసు మనసులో గుణాలు ఉండేది సరేనా గుణాలు ఏమి మనం చేసే కర్మలు కర్మాణి కర్మాణ్ అమలే అమలే సచిదాత్మని అమలే అంటే నిర్మలమైంది మలవ లేనిది అమలే నా మలహ ఇది అమలే నిర్మలమైనటువంటిది ఏంటది సచిదాత్మని సత్చిత్ ఆత్మ సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటిది సచిదాత్మని సత్చిత్ అన్నప్పుడు ఆనందం ఆటోమేటిక్గా కదా అనంతం కనుక కాబట్టి సచిదాత్మని సద్రూపమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆత్మయందు దేహ ఇంద్రియాణి గుణాన్ కర్మాణి అధ్యస్యంతి ఎలాగూ అవివేకన అవివేకేన అధ్యస్యంతి క్లియర్ అవివేకేన అధ్యస్యంతి అధ్యస్యంతి అంటే బ్రహ్మాండమైన పదం పడిపోయింది ఏంటది అధ్యాస అధ్యాస అంటే ఏంటి ఆ తస్మింతద్బుద్ధి అది కాని దాని ఎందు అది అనేటువంటి భావన బ్రహ్మసూత్ర భాషలో చూచారు కదా అది కాని దాని ఎందు అది అనేటువంటి అధ్యాస భాషలో చూచారు కదా ఇంట్రొడక్షన్లోనే బ్రహ్మసూత్ర భాష్యం కనుక అధ్యస్యంతి అధ్యాస అతస్మి అది కానిదాని ఎందు అదే భావన సర్పము కానిదాని ఎందు సర్పమనే భావన ఉండేది త్రాడే అది కానిదాని ఎందు అదే భావన ఓకే అట్లాగే దేహ దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి అవివేకన అధ్యస్యంతి వివేకం లేకపోవడం చేత జ్ఞానం లేకపోవడం చేత అధ్యాస దేంట్లో అమలే సచిదాత్మని అమలే సచిదాత్మని నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మానం అంతరం శుద్ధం అని నువ్వు ఏదైతే ఇంతకుముందు తెలుసుకున్నావో ఈరోజు అటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అమలే సచిదాత్మని అవివేకేనా దేహేంద్రియ గుణాన్ కర్మాణి అవివేకేనా అధ్యశంతి ఆత్మలో ఇవన్నీ చొప్పించి చూడ్డం అవుతా ఉంది ఎలాగూ ఆ రజ్జువులో రజ్జు సర్పవత ఉన్నటువంటి త్రాడులో పామునెట్లాగైతే చొప్పించి ఆరోపించి చూడడం జరుగుతూ ఉందో నిర్మలమైనటువంటి రెండవది ఉండడానికి అవకాశమే లేదు అదే నిర్మలం అంటే శుద్ధం అంటే రెండవది లేదని అర్థం రెండవది లేకుండా అద్వయంగా అఖండంగా శోభించేటువంటి ఆత్మయందు అవివేకేన దేహ ఇంద్రియ మనో గుణాన్ కర్మాణి అధ్యస్యంతి దాంట్లో అధ్యస్యంతి వెరీ ఇంపార్టెంట్ కథం గగనే నీలతాధిపతి నీలమాధివత అని కూడా ఎక్కడన్నా ఉంటే మీకు పాఠాంతరం నథింగ్ రాంగ్ నీలతాధివత్ నీలమాధివత్ పాటాంతరం గగరే ఆకాశంలో నీలివర్ణం కనపడతా ఉంది స్కై ఈజ్ బ్లూ ఎక్కడ ఉంది బ్లూ ఎక్కడ ఉంది స్కై ఈజ్ వ్యాస్ట్ ఆల్ పర్వేసివ్ అంతటా ఉంది కనుక ఎప్పుడైతే అంతటా ఉందో అనంతమైనటువంటిది బ్లూగా కనిపిస్తుంది నీకు సరేనా సముద్రం అనంతంగా కనపడతా ఉంది బ్లూ నీలి వర్ణంతో ఉంది ఆకాశం అనంతంగా కనపడతా ఉంది నీలి వర్ణంతో ఉంది కృష్ణుడు కూడా నీలివర్ణంతో కనపడడానికి కారణం ఆయన అనంతుడు కనుక అర్థమవుతుంది గగని ఆకాశం ఉందే కానీ దాంట్లో నీలం లేదు నీలం గనక ఉంటే దృశ్యం ఆకాశం దృశ్యం కాదు కదా నీకు భావన కదా కాన్సెప్ట్ కదా కాబట్టి ఒకవేళ ఆకాశానికి రంగు ఉంటే నీ మనసులో ఉండాలి రంగు అంతేగాని ఆకాశంలో లేదు ఆకాశంలో లేనటువంటి రంగుని అనంతమైనటువంటి ఆకాశం నీలివర్ణంతో ఉన్నది కనుక మనకు కనపడుతుంది అనంతమైనటువంటి ఆకాశం పరిధి ఉన్నట్టు కనపడుతుంది లిమిటేషన్ ఉన్నట్టు కనపడుతుంది ఇప్పుడు మనకు ఎట్లుంటుంది చూడండి కోళ్ళకు మోస్తారు చూసారా కోళ్ల ఫారంలో కోళ్ళన్నీ లోపలికి పిల్లలన్నిటినీ రాత్రి ఒక పెద్ద గంపు ఉంటుంది దానికి కూడా రంధ్రాలు ఉంటాయి ఎందుకంటే గాలి పోవాలి దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు లోపలి దోసేస్తారు అప్పుడు ఈ లోపల అట్ల నుంచి ఒకటి వెళ్తుంది దాన్ని తీసుకొచ్చి ఇట్ పోస్ట్లో పెద్దది వెళ్తుంది పెద్దది చిన్నవి ఒక్కటి ఉండవు స్వామిజీ ఉంటేనే మీరు ఉండేది నేను కానీ లేచిపోయాను అంటే అందరూ లేచిపోతారు అందువల్ల దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ గంపలో దోసేసేది ఉంటాయి ఇప్పుడు కాదు ఈ విధంగా ఆ గంప ఏ విధంగా అయితే ఉందో కోళ్లని మూసేటువంటి గంప అట్లాందా లేదా ఆకాశం చూసుకోండి టైం లేదంటారా చూడ్డానికి రేపు ఉదయం చూడండి పోనీ ఇట్లా చూస్తే ఇప్పుడు మన అనంతం కనుక ఇట్లా చూసామనుకో ఇదో ఇక్కడున్న కింద భూమికి టచ్ అయిపోయి ఉంటుంది ఎక్కడ టచ్ అయినటువంటి సంగారెడ్డిలో టచ్ అయినట్టుంటుంది చూడండి కావాలంటే సంగారెడ్డిలో టచ్ అయ్యి ఇలా వచ్చి గంపలాగా ఈ పక్క చూసామనుకోండి మేడ్చెల్లో ఎండ్ అయిపోయినట్టుంటుంది ఇది వాస్తవమా చెప్పండి ఇంతేనా ఆకాశం సంగారెడ్డి టు మేడ్చల్లా ఎందుకో తెలుసా అనంతంగా ఉంది కదా మన కన్ను ఎంతవరకు పోతుందో దృష్టి అంతే అక్కడి నుంచి గంప స్టార్ట్ అయిపోద్ది అందువల్ల ఇట్లా కనపడాలి నీకు ఫ్లాట్ కనపడాలా లే ఇట్లా కనపడుతుంది ఇప్పుడు మనం వింటా ఉన్నట భూమి ఎట్లా ఆ భూమి గుండ్రంగా ఉందని అందరు చెప్తున్నారు కానీ నాకు మాత్రం అర్ధచంద్రాకారం కుదరదు సార్ ఇది నీ ఆరోపణ ఇది స్వరూపం కాదు ఆరోపణ ఇది సూపర్ ఇంపొజిషన్ కాబట్టి నీలివర్ణంతో ఆకాశం ఉందంటావు నీలివర్ణం లేదు ఆకాశాల పరిమితంగా ఆకాశం ఉందంటావు నో ఇట్ ఇస్ ఆల్ పర్పసివ్ అనంతమైనటువంటిది కాబట్టి అంతటా ఉండి పరిమితం కాకుండా ఉండేటువంటి ఆకాశంలో నీలివర్ణాన్ని ఎట్లా చూస్తున్నావో పరిమితమైనటువంటి స్థితిని చూస్తున్నావో అట్లాగే ఇది అధ్యాస నువ్వు కల్పించిందే గాని అక్కడ లేదు రజు సర్పవత్ త్రాడులో నువ్వు పామును కల్పించావు ఆకాశంలో నీలివర్ణాన్ని కల్పించావు ఆత్మ ఎందు దేహేంద్రియ గుణాన్ కర్మాణి అధ్యస్యంతి ఇప్పుడుందే ఆశ్రయ ఆశ్రిత సంబంధం చూసారా ఆశ్రయ ఆశ్రయాశ్రిత సంబంధం నాస్తి లేదు లేది త్రాడులో పామును చూసినప్పుడు రెండుండాయే స్వామి పాము త్రాడును ఆశ్రయించుకోనున్నది స్వామి నిజమే స్వామి తర్వాత వాడే వచ్చి స్వామి పాముతో అడును ఆశ్రయించుకొని లేదు స్వామి ఎందుకని స్వామి అడ పామే లేదు స్వామి అధ్యాస క్లియర్ ఇది ఇది ఏమి న్యాయం ఇది చెప్పండి అన్వయ వ్యతిరేకం అన్వయ వ్యతిరేకం మొదట ఏం అన్వయ వ్యతిరేకాభ్యాం చెప్పాలా మీకు నేను ఉపనిషత్తులు ఏంటో తెలుసా మొట్టమొదట నేను దేహము కాదు అయినా ఇంపార్టెంట్ నేను దేహము కాదు మనసు కాదు బుద్ధి కాదు ప్రాణం కాదు ఇది కాదు అది కాదు యుక్తియా విచారేణ ఈ విధంగా వచ్చేసిన తర్వాత నువ్వు ఎవరయ్యా అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమే కదా బ్రహ్మం ఎవరు సత్యం జ్ఞానం అనంతం ఇవి నువ్వు ఎట్లా కాకుండా పోతావు అవి నేను కాదు వ్యతిరేకం వేరుగా లేవు అన్వయం అన్వయ వ్యతిరేకాభ్యాం కాబట్టి ఇది సర్పం కాదు త్రాడు సంచ సర్పంగా ఉన్నది ఏది త్రాడే సర్పం లేనే లేదు ఇది అన్వయ వ్యతిరేకం అంటే ఇట్లా వస్తేనే ఆత్మజ్ఞానం వస్తుంది లేకపోతే రాదు నేను దేహం కాదు నేను దేహం కాదు అనుకున్నాడు అనుకోండి వాడు దేహమే నేను దేహం కాదు నేను దేహం కాదు నేను దేహం తర్వాత కాదు అర్థమవుతుంది సో అన్వయ వ్యతిరేకాభ్యాం అన్వయ వ్యతిరేకాభ్యానలిటికల్ అండ్ సింథటిక్ రీజనింగ్ అన్వయ వ్యతిరేకాభ్యాం కాబట్టి వాటి నుంచి విడిపడడానికి వ్యతిరేకం దీని నుంచి ఏది వేరుగా లేదని తెలుసుకోవడం అన్వయం కాబట్టి అధ్యాస జరిగింది గనక అవివేకేనా అధ్యశంతి వివేకం లేకపోవడం వల్ల పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేదు గనక విచక్షణ జ్ఞానం లేదు గనక వివేకేనా అవివేకేనా అధ్యశంతి అందువల్ల ఇప్పుడు ఏంటి ఆ త్రాడు తిరిగిపోవడం వల్ల పాములోనే చూచాము బధిరోహం అంధోహం కాణోహం మూకోహం స్థూలోహం గౌరోహం సూక్ష్మ ఇట్లా నీలోహం ఇది అహం నీలహ నల్లగా ఉన్నాను అహం గౌరహా తెల్లగా ఉన్నాను ఇవన్నీ దేహం కాణోహం నేను మెల్ల కనగలిగిన వాడిని ఒక కనగలిగిన వాడిని అందోహం నేను గుడ్డివాడిని మూకహా నేను మూగవాణ్ణి భద్రహా నేను చెవిటివాణ్ణి నా నువ్వు ఇవి ఏవి కావు ఆత్మోహం అహం ఆత్మా ఇది నేను కేవలం ఆత్మే కానీ ఇవన్నీ కావు ఇవన్నీ ఏంటి అధ్యశంతి ఎలాగూ అవివేకేనా కథం గగనే నీలతాదివత్ కనెక్షన్ గగనే నీలతాదివత్ కనెక్షన్ ఎందుకంటే దీనికి దానికి ఇప్పుడు ఇంకొకటి కూడా వస్తుంది మీకు ఇక్కడ సందేహం అంటే ఇదంగా తెలిసి డీపీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక సిమిలారిటీ ఒకటి ఉంటుందా సాదృశ్యం ఇప్పుడు త్రాడులో నువ్వు పాముని దూచావు కానీ కుండలో పాము చూడగలవా ఇప్పుడు త్రాడు బడి చీకట్లో పోతున్నావు మసక చీకట్లో కనపడి కనపడి ఆ త్రాడు చూసి పాము అన్నావు అదే అక్కడ కుండ ఉండదు అప్పుడు పాము అంటావా దేవంటే అది వేరే విషయం అట్లా అవదు పాము మాత్రం అనవు కదా కాబట్టి త్రాడునే ఎందుకు పాము అంటున్నావు అంటే త్రాడు పాము రెండు సాదృశ్యం ఉంది సిమిలారిటీ ఉంది అది ఎట్లా పొడవగా ఉంటుందో ఇది ఎట్లా పొడవగా ఉంది అది ఎట్లా ఇట్టు ఉంటుందో అది ఎట్లా ఉంటుంది సరేనా అందువల్ల దానికి చివరిన ఆ దార పోగులన్నీ కూడా వచ్చేసి ఉండే దీనికి కూడా అట్లా ఇట్టు ఉంటుంది కనుక అది ఇట్లా లేచి ఉంటే నీకు ఉంది సిమిలారిటీ ఉంది ఉంది ఇప్పుడు ద్వైతులు వేస్తారు ఈ ప్రశ్న ఇప్పుడు మీకు ఇక్కడ అవసరం లేదు కానీ వాళ్ళు అంటారు అయ్యా దేహానికి ఇంద్రియాలకి మనసుకి బుద్ధికి ఆత్మకి సాదృశ్యం ఎక్కడుంది రద్దుకి సర్పానికి అయితే ఉంది సాదృశ్యం రెండు ఒక విధంగా ఉన్నాయి ఆత్మకి దీనికి ఏమి సంబంధం దేహానికి రూపం ఉంది ఆత్మ అరూపం దేహం అవయవాలతో ఉంది ఆత్మ నిరవయవం దేహంలో మనసులో గుణాలు ఉన్నాయి ఆత్మ నిర్గుణం ఎక్కడైనా దీనికి దానికి ఏమైనా సాదృశ్యం ఉందా లేనప్పుడు ఎట్లా జరుగుతుంది అందువల్ల అవి అద్యశంతి అంటే సరిపోతుంది అవివేక అద్యశ్యంతి ఆచార్యులు అయ్యా వాటికి సాదృశ్యం లేకపోయినా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అవివేక మహత్యం నాయనా అజ్ఞానం ఉండాలి కానీ ఏదైనా జరుగుతుంది శంకరాచార్యకు కూడా ఏం తెలియదు నాకు తెలిసినంత కూడా అంటే ఆశ్చర్యం లేదు ఎందువల్ల తెలుసా అవివేక మహాపురుష అర్థమవుతుంది అవివేకం అనేది ఉండాలి కానీ ఆ తర్వాత ఏదైనా జరుగుతుంది అని చెప్పడం కనుక అవివేకేనా అధ్యస్యంతి గగనే నేలతాదివత్ కాబట్టి దేహం కానీ ఇంద్రియాలు కానీ గుణాలు కానీ గుణాలు అన్నప్పుడు ఇవి వస్తాయి క్షత్రియోహం బ్రాహ్మణోహం శుద్రోహం ఇవి కూడా వస్తాయి రెడ్డోహం కమ్మోహం కాపోహం, మాలోహం మాదిగోహ చూశారా అహం మాల అహం మాదిగ అహం క్షత్రియ అహం రెడ్డి అహం కాపు అహం తాన అహం ఆట అర్థమైంది ఇప్పుడు ఆత రెండిట్లో ట ఉంది ఆ ట ఎందుకో తెలుసా ఇవే అదొక వర్గం ఇదొక వర్గం ఈ వర్గం ఏంటి ఆ వర్గం ఆ వర్గం ఏంటి ఆ వర్గం ఇవెంత గుణాను సార్ ఇప్పుడు చెప్పు నేను అడుగుతున్నా ఇది అర్ధ కదా కాపోహం అహం కాపుహు కమ్మోహం అహం కమ్మహ నాటి చెవిహి కమ్మ చెవి నేను మాట్లాడేది క్యాస్ట్ గుణని చెప్పు అహం బ్రాహ్మణోహం క్షత్రియోహం శూద్రోహం వైశ్యోహం కాపోహం రెడ్డోహం కా ఖమ్మోహం మాలోహం మాదిగోహం ఏంటి ఎవరే లొకేషన్ ఎక్కడ లోకస్ ఏది అయ్యా నేను బ్రాహ్మణుణ్ణి అందుకని చెప్తాను నేను బ్రాహ్మణు కొడతారు ఇక్కడ నేను బ్రాహ్మణుణ్ణి నేను కాపు నేను కమ్మ నేను చౌదరి సార్ ఎవరు సార్ ఇది బ్రాహ్మణ క్షత్రియ కమ్మ కాపు అంటున్నావే అది ఎవరు చర్మమా ఎముకలా మజ్జా మాంసమా రక్తమా కేశములా, కేశముల ట్యాంక్రియసరా చెప్పో ఏంటో హార్ట్ కిడ్నీసా అధ్యశీ నేను ఆత్మని అనే జ్ఞానం లేనివాడు ఎవడైనా ఏది మాట్లాడినా సూపర్ ఇంపోజిషనే టేక్ ఇట్ ఫర్ క్రైమ్ అందువల్ల అందరం ఒక్కటే అనే భావన రావాలంటే రాదు సార్ ఎందుకని నీలో ఉండేది రక్తమే నాలో ఉండేది రక్తమే గ్రూప్ వేరు సార్ బ్లడ్ గ్రూప్ వేరు సార్ అర్థమవుతుందే ఆత్మను తెలుసుకుంటే అందరూ ఆత్మే అఖండాత్మ అఖండాత్మ స్వరూపం అక్కడ సమసమాజం వస్తుంది అక్కడ అభ్యుదయం వస్తుంది అక్కడ ప్రేమ వస్తుంది నన్ను నేను ఎంత ప్రేమించుకుంటాను నిన్నంత ప్రేమించగలుగుతా ఎందుకో తెలుసా నువ్వు నేను ఆత్మ అందువల్ల ఎప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే సర్వమానవ సౌభ్రాతృత్వం వస్తుంది సరైన సమదర్శనం వస్తుంది సర్వమంగళం అవుతుంది అందువల్ల ఇదంతా అధ్యస్థం క్షత్రియోహం బ్రాహ్మణోహం ఇదంతా కూడాను అధ్యస్థం ఇది అవివేకేన అధ్యస్యంతి అది ఇంపార్టెంట్ విచారం లేకపోవడం వల్ల వివేకం లేకపోవడం వల్ల ఈ అధ్యాస జరుగుతుంది కథం గగనే నిలతాదివత్ ఇప్పుడు చూచారా అధ్యాస అధ్యస్థ సంబంధం బాగా గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టుడే నాటు ఆశ్రయ ఆశ్రత సంబంధం అధ్యస్థ సంబంధమే Advait them, understand?